సూత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ కృపాశత సంపూర్ణ జీవిం గల తండ్రి నీకేశాలు అర్పించుకున్న ఈ గడిచిన కాలంతో ప్రవ్వ మమ్మల్ని సురక్షితంగా కాపాడి ప్రవ నీ కృపల్లో మమ్మల్ని అందరినీ ప్రవ్వా భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీలకు వెళ్ళి పెట్టుకున్నారైన దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఓ ప్రభావ ఇక దినానికి ప్రభావ నూతనమైన కృపర్ మాకు అనుగురించిన మమ్మల్ని జీవింపజేసినారు ప్రభా మీ సమయంలో చిటించలాగిన గనపరచలాగినా మీకు స్వరం వెళ్ళాగిన ప్రవ ఈ సమయానికి మీరు మాకు అనుగ్రహించిన ప్రవ దాన్ని బట్టి నీకు వన్నాను ప్రభావ నీ చిన్న కృపకాయ నీకు వందాలిసాయ్యా నీకే కృతజ్ఞతలు ప్రవ్వా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం గొప్ప దేవ ఇస్త నా తండ్రి మీరు వాక్యం నిర్మాతను మాట్లాడని ప్రవ్వా నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించని ప్రవ్వాక్యం సత్యాన్ని గ్రహించలాగన మాకు ఆత్మీయ నేతలు నిప్పని ప్రవ్వా ఇంకా సర్వసత్యములకు మనం నడిపించడం ప్రాధిష్టమైన ప్రవ్వ మా కొరకు ఎన్నో విషయాలు మీరు దాచిపెట్టినారు ప్రవ్వ వాటి అన్నిచ్చిన ప్రభావ మేము బయటకి తీసుకొని తీసుకుని రావాలా ప్రభా ఆ యొక్క మార్గాన్ని మీరు మాకు చూపించినారు వాకి రూపకంగా ప్రభావ ఏ రీతి భాష మీరు రావాలనే విషయం ప్రవ్వ నాయన గొప్ప దేవ ఇసు ప్రభ మీరే సాయపడమని ప్రార్థిస్తాం అయినా గొప్పదేవ ఎస్ అయ్యా నా తండ్రి ప్రతి వాక్యం ప్రభావ మేము సంపూర్ణ వాటిని అర్థం చేసుకొని ప్రవ్వా మా జీవితంలో అవలంబించుకొని వాటి ప్రకారం మీరు పాటించాలా వాటి ప్రకారం మేము జీవించాలా ప్రభావ మరి విశేషంగా అనుభవపూర్వకం వాటిని అనేకులకు ప్రభావ ప్రేమతో మేము ప్రకటించాలన్నా సహాయపడండి అలాంటి అభిషేకాన్ని మాకు అనుగ్రహించుకొని ప్రార్థిష్టం మీరు అక్కడ దినాల్లోనే ఉన్నాం ప్రభావ్వా అయినా ఈ క్షణం ప్రవ యుగం ముగిస్తుందో మాకు తెలియదు అని కానీ ప్రతి చూచిన ప్రభావ మా కాలంలో నెరవేరుతున్నాయి ఈ చివరి అంచులను ఉన్నట్టు మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వా ఆయన ఇసు ప్రవణతని మీరే సహాయపడండి ప్రతి ఒక్కరు ప్రభావ ఈ యొక్క సత్తిని మేము ప్రకటించాలా మీ యొక్క రక్షణ సందేశాన్ని ప్రభావ సకల జన్లు మేము ప్రకటించాలా శిష్యులు చేయాలా ప్రభా ఆయన ఇసు ప్రభావ మీరు ఎక్కడ నడిపిస్తే మేము అక్కడికి వెళ్ళాలా ప్రభా సిద్ధపడి ఉండాలా ప్రభా మాకు శక్తికించిన ప్రయాణం ఉందన్నారు ప్రభా ఒక ఏడు ఏ రీతిగా ప్రభావ ఆయన ఇసు ప్రభావ పొందుకునే ప్రభా పరిగెత్తిన ప్రభా ఆయన ఈసు ప్రవణ ఒక దశలో ప్రభా ఖరీదుగా ఉంటుండేగా ప్రభా మీరు మమ్మల్ని బలపరిచి ఆయన నడిపిస్తున్నారు మీకు ఆ ఆత్మీయ ఆహారం ప్రభావ జీవాహారంతో మీ వాకి చేతి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఎంతగానో ఉజ్జీవింపజేస్తే ప్రభావ మమ్మల్ని విశ్వాసంలో మన నడిపిస్తున్నారు దాన్ని బట్టి నీకు అదే విశ్వాసంలో ప్రభావ మేము ప్రభా దృఢ విశ్వాసం కలిగి ముందుకు పోలాగా ఆయన మీరేమైనా సహాయపడమని ప్రాదిష్టం అయినా రాను పిడ నడిపించండి ప్రతి ఆటపడుస్తున్న ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులు ఈసారి బంధిస్తాను ప్రభావ మీరే గొప్ప కార్యం నడిపించండి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మైంపొందని మీకు యొక్క అంతలో ప్రభు మీరే ఆధిపత్య వహించి నడిపించండి మీకు పరిశుద్ధార్థమైన దయచేసి ఈ నామానికి మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆ మేన్ ఆమెన్ పాట పాడతారు అన్న ఎవరన్నాయా ప్రభు నిన్ను కొని ఆడేదన్ అన్ని వేల నిన్ను పూజించి కీర్తించును ఆ అన్ని వేల నిన్ను పూజించి కీర్తించును ప్రభువా నిన్ను కొని ఆడేదన్ పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ వాగ్దాన మూలా నీచి నెరే చో వాడే ఆ వాగ్దాన మూలా నీచి నీవే నమ్మ కమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవునివే ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్ అల్లే పాడేదా ఎందర నిరో వారి వెగు కలగన్ ఆ ఎందరూ చూచి రో వారికి వెలుగు కలగన్ ప్రభువాణి వెలుగు జీవంపు జ్యోతి వినివే ఆ ప్రభువా నేను మెలుగుంది నా జీవంపు జ్యోతి వినివే ప్రభువా నిన్నో నేను కొనియాడేదన్ హల్లే పాడేద ప్రభు నిన్నో కొనియాడేదన్ Anni velele yanduna Ninnu poojim chikir tintuna Anni velele Halleluya paru Okay, thank you, Daddy. Ah, praise God, praise God. Ah, Vijay, praise God, praise God, praise God. Praise God, praise God. Praise God, praise God. పరిశుద్ధి బాబు దేవా మీకు వనరాలు వేసా గర్వన తరగతి అంగీ మీకే కృతజ్ఞత ఈ వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడందుకు మీకు ఎంతో వదరాలు అండి ఓకే అండి మమ్మల్ని నండి నీ దినం సజ్జెట్టు మీకు ఒక నాలుగు ఎంతో మంది చూడలేకపోయినప్పుడు లక్షలం కానీ మమ్మల్ని మీరు ఎందుకు సజ్జెట్టినారో అది గ్రహించి దాని ప్రకారంగా జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను నేను నిజంగా ఇదే కాలం పొగ మిమ్మల్ని కుధించిలాగాను మిమ్మల్ని బలపరిచేలాగాను మీ యొక్క స్వరం మీరు లాగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో గమనా తెలుస్తే అర్పించుకుంటున్నాం మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ఈ యొక్క వాక్యాన్ని గ్రహించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా నేను దాన్ని అవలంబించుకోవాలా తుయతైరా అన్న సంగానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తా ఉన్నాం బహు ఆశ్చర్యకరంగా ఎందుకంటే ఇంగ్లీష్ లో త్యాపిరా అంటారు త్యాపిరా తుయతైరా ఇంగ్లీష్ లో తెలుగులో త్యాపిరా తియా అనే పదంలో త్యాగం ఉంది కదా కాబట్టి ఈ సంఘానికి అర్థము త్యాగం అన్నట్టు లేక ఓ రీతిగా చెప్పాలంటే ఫ్యాక్టరీ కట్టుకుని అంటే అర్పణ బలి అర్పణ అని కూడా అర్థం కాబట్టి ఇప్పటికే మీకు అర్థమైపోయింటిది ఆ బలి అర్పణ అంటే మన ప్రభువే ఒక పెద్ద బలిని ఏర్పరిచేయం అనేది మనం కేవీపీఎం గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితం బోస్రాలో బలి అర్పణ అన్న విషయాన్ని నేను చాలా కాలం క్రిందట ప్రకటించిన ఆ అనేది ఒక దేవత పేరు కూడా యాక్చువల్ గా ఆ ఆ యొక్క పాత కాలాలలో సిటీస్ కి దేవతల పేర్లు పెట్టటోళ్ళు ఇప్పుడు మన కాలంలో కూడా ప్రతి గల్లీకి ఒక దేవత పేరు పెడతారు కదా ఇప్పుడు ఉదాహరణకి నేను ఉండే స్థల కాలనీ పేరు శ్రీరామ ఆర్టీసీ కాలనీ అంటారు అట్లా అన్ని దేవతల పేర్లు పెడతారు అన్నట్టు మనుషులకు అదొక బలహీనత ఎందుకంటే వాళ్ళకి ఇంకా అంతకంటే వేరే పేర్లు దొరకవు ఇవి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు పెడతారు అట్లా పేర్లు అంటే ఆ దేవతలకి దాన్ని సమర్పిస్తే వాళ్ళు ఆ స్ట్రీట్స్ ని ఆ కాలనీస్ ని దేవతలు దయ్యాలు కంట్రోల్లో తీసుకుంటాయి అన్నట్టు వారికి కంట్రోల్ లోకి ఇది నాకు అర్పించబడింది నా ఏరియా ఇంకా వేరే వాళ్ళు రావడానికి వీల్లేదు వేరే ఆత్మలు అక్కడికి రావడానికి వీల్లేదు అవి కొట్లాడితే వేరే ఆత్మాలు వస్తాయి ఒకదానికొకటి కాబట్టి వాటి ఎఫెక్ట్ మన మీద కొట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా రక్షణ పొందిన వారి మీద ఇంకే ఉంటుంది ఎఫెక్ట్ ఈ త్రియతైర అనే సంఘం గురించి మనం ధ్యానించినప్పుడు సాక్రిఫైస్ లేక ధ్యాతిర అంటే సాక్రిఫైస్ అన్న పదాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మనకి పోయిన వారం కొంచెం డీటెయిల్ గానే చూసినాము ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము కాబట్టి సంగపు దూత అంటే పాస్టర్ ఈ లెటర్ ఒక పాస్టర్ రాయబడింది ఎవరా పాస్టర్ అంటే తుయతైరా చర్చ్ డిషప్ అన్నట్టు అంటే తుయతైరా అనే పట్టణంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల కన్నిటికీ లీడర్ అయినా ఆ లీడర్ కి ఈ లెటర్ రాశారు అన్నట్టు అయితే ఎవరు రాస్తున్నారు అంటే దేవుడే రాస్తున్నాడు ఏమని రాస్తున్నారు చూడండి అగ్ని జ్వళాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను దేవుని కుమారుడు చెప్పు సంగతి కాబట్టి ఇప్పుడు చూడండి ఇది యేసు ప్రభు ద్వారా రాయబడ్డ వాక్యం నీ క్రియలు నీ ప్రేమ నీ విశ్వాసము నీ పరిచర్య నీ సహనము ఇవి ఐదు పాయింట్స్ ఉన్నాయి ఈ చర్చలో అయితే నేను ఒకటి ఆశ్చర్యంగా గమనించింది ఏంటంటే నీ మొదటి క్రియలు ఎట్లా ఉన్నాయి అని ప్రతి సంఘంతోనే మాట్లాడబడు నువ్వు మొదటి మొదట బాగున్నావు ఇప్పుడు బాగలేవు అని చెప్తుంటాడు అన్ని సంఘాలకు సంబంధించినవి కానీ ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి తియాతిర సంఘం నుంచి వచ్చేటప్పటికి మొదటి క్రియల గురించి దురితే చేయడు దేవుడు అంటే వీళ్ళకి మళ్ళీ నిజంగా రక్షణ అనుభవం ఉందా జస్ట్ చిన్నప్పుడు క్రైస్తవ కుటుంబాలు పుట్టి అట్లా ఆటోమేటిక్ నేచురల్ గా ఎరిగిండరా వీళ్ళు వాళ్ళ జీవితాలు ప్రభుకి అర్పించండా లేదా ఇప్పుడు చాలా కాలం మనం ఈరోజు చూస్తాం మెయిన్ లైన్ చర్చెస్ అంటాం పెద్ద పెద్ద చర్చెస్ ఆ పెద్ద పెద్ద చర్చెస్ లో పుట్టిన పిల్లలు ఆ రక్షణ సందేశమే ఉండదు పేరెంట్స్ చెప్పరు పాస్టర్స్ చెప్పారు ఆ చర్చెస్లల్లా అదేదో జస్ట్ అట్లా ఆధారం పోవాలా పాటలు పాడుతున్నాము అయిపోతా ఉంటుంది ఇవాళ టెన్త్ క్లాస్ కి వచ్చినాక కన్ఫర్మేషన్ అంటుంది కన్ఫర్మేషన్ అంటే వాడికి అప్పులు పెద్దవాడు అయినట్టు ఈ అప్పుల నుంచి నువ్వు బల అను మనకి మనకి తెలుసు కన్ఫర్మేషన్ అంటే బ్యాప్టిజం పొందినట్టు అని బలలా పొందాలని వీళ్ళకి మెయిన్ లైన్ చర్చెస్ వల్ల ముఖ్యంగా సిఎస్ఐ చర్చి చర్చెస్లో పుట్టిన తొమ్మి రోజుల పిల్లలకి బాప్తిజం ఇస్తారు ఆ చర్చెస్ వల్ల కాబట్టి వాడు అంత పసిబాలకి బాప్తిజం ఇస్తే ఏమన్నా అర్థం ఉందా వాడికి ఏమన్నా తెలుసా ఇవన్నీ నికలైతల బోధలు ఇక వాళ్ళ వచ్చింది ఆ బోధ కేథలిక్ సంఘాల నుంచి వచ్చింది ఆ బోధ వాళ్ళు పసిపిలకి ఇస్తారు కాబట్టి ఆ అది కేథలిక్ సంఘం నుంచి వచ్చింది ప్రస్టోజ్ సంఘం బయటికి కాబట్టి వాళ్ళు కూడా చిన్నపిల్లలకి బాప్తిజం అల్ ఇస్తారు మన వాడికి పాపం అంటే ఎప్పుడు తెలవాలా నా పాపాలు క్షమించినయన ఎప్పుడు ప్రార్థించాలా ఆ పాప క్షమాన కలిగి పరిశుద్ధంగా ఎప్పుడు జీవించాలా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనము నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైన ఎరుగుదును అంటే ఫుల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నట్టు ఈ జాతిరా చర్చి టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు కరెక్టే టైం స్పెండ్ చేస్తారు మనం ఏదైతేగా టైం స్పెండ్ చేస్తాం అంటే హైదరాబాద్ అంటే ప్రజలు వచ్చి ఎక్కువ టైము నువ్వు నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తావు నీ డేటస్ ని ప్రేమిస్తావు నీ లోకాన్ని ప్రేమిస్తావు నీ సిగ్గు సమయం గడుపుతా ఉంటా కని చాలా తక్కువ టైం అసలైన స్నేహితులు మనం పెట్ట పెడతాం మనం చేసుకోవడం నిజమైన స్నేహితులు కదా కానీ ఇవన్నీ మనం చూస్తున్న ఈ వాక్యంలో ఏముందంటే మీరు టూ మెనీ యాక్టివిటీస్ పెట్టుకుంటారు క్రియలు ఉన్నాయి పరిచర్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి సహనం కూడా ఉంది నువ్వు అన్ని సిస్టమేటిక్ ఏదైనా ప్రోగ్రామ్స్ లాగా తీసుకుంటా పోతున్నావు సోమవారం ఒక ప్రార్థన బంగళవారం ఇంకో ప్రార్థన ఒకటి సిస్టర్స్ కి ఒకటి బ్రదర్స్ కి యవనస్తులకి ఉపాస ప్రార్థన ఏదో అన్ని ప్రోగ్రామ్స్ అన్నట్టు ఒక పెట్టుకొని పోతా ఉన్నావు కానీ ఇక్కడ ఏమంటుందంటే ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది చూడండి నువ్వు ఎంత బాగా పరిశుద్ధంగా ఉన్నా ఇంత తప్పు ఒక్క తప్పు ఉన్న తక్కిన పరిశుద్ధతను అంతా కొట్టేస్తాడు ముద్ద అంత మంచి ముద్ద అన్నా కొంచెం పులుపు ముద్ద అందులో తెలిసిందంటే తక్కిన ముద్ద అంతా పిలిచిపోతుంది అట్లా కంప్లీట్ గా మనము ముద్ద అంతా పిలిచిపోతుంది అన్నట్లు అయితే ఏం తప్పిదం మోపిస్తున్నారు అన్నప్పుడు ఈ చాలా ఇంట్రెస్టింగ్ ఎవరైనా చాలా డీటెయిల్ గా చూపించిన ఈ రోజు అంతా చూపించాను కృప్తిగా చూపిస్తా తాను ప్రవర్తి నని చెప్పుకొని చిన్న యజేలాను స్త్రీ నిన్ను ఉండనిచ్చున్నావు అయితే మనకు ఏమీపీ అనేది తెలుస్తూ ఉంటుంది వేరే ఎందుకు చూపించాడంటే నేను హిందో చెప్పిన వాళ్ళ మీద వ్యతిరేకం మనకి వాళ్ళకి ఎందుకు చూపించాడంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రముఖ అంతగా ప్రయాస వాళ్ళు కాదు అంటే ఒక్కరోజే ప్రయాసం ఉంటది మండే టు ట్యూస్డే మెకానికల్ లైఫ్ అన్నట్టు ప్రోగ్రామ్ లైఫ్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా ప్రభు మళ్ళీ ప్రోగ్రామ్స్ చేయడా లేదా నువ్వు నువ్వు బయలుపరచు ప్రభు అని ఎప్పుడైనా ప్రాధాన్యతారంటే నా డే అభిమానమే మీరు మాట్లాడుతున్న ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ అనేసి కాబట్టి ఈ ప్రవర్తిని అని చెప్పుకొని చిన్న ఎగబేలు అనేస్తే ఉండనుంచి చెన్నావు కాబట్టి ఈ ఖర్చులో ఎగబేలు యొక్క ఆత్మ ఉన్నది అనేది నేను పోయిన వారిని ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్డ్ ఎల్ పిల్లలకు సంబంధించిన విషయాలు తర్వాత ఇది మనకు ఒక్కరికే నా బయలుపరచబడింది ప్రపంచం అంతా ఇంకొక బయలుపరచబడుతుందా నేను ఒకటి నమ్ముతాను బహుశా మన దేశంలో మనకే బయలుపరచబడిందేమో ఇది మనం ర్యాపిడ్ గా స్ప్రెడ్ చేయాలి అందరికీ మన ప్రపంచంలో ఇంకొక బయలుపరచబడుతారు ఎందుకంటే దేవుడు ప్రతి దేశంలో ఎవరిని లేస్తా ఉంటాడు మన దేశంలో మనం నమ్ముకుంటుంది అని అయితే ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఏమున్నాయో కొత్త నిబంధనలు తీసుకొస్తాడు దేవుడు ఎంతమంది గ్రహించగల చెప్పండి మనం చాలా సార్లు దీన్ని మన యూట్యూబ్ వీడియోస్ కూడా రిక్వీటెడ్ గా చూపిస్తా ఉంటాం మనం ఏదది మన కొరల్ రాష్ట్ర ఆ వాక్యాన్ని నేను అనేక పర్యాయాలు చూపిస్తూనే ఉన్నాను నేను అదేంటంటే మొదటి కొరంటీల్ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండు పన్నెండు వర్షాలు మన కేబిపిఎం కి ఇది కీ వాక్యం నా కూడా వ్యక్తిగత జీవితంలో ఇది ఈ వాక్యం ఈ వాక్యం దొరకడం వలననే నేను ఎరుపు జాగ్రత్తగా అర్థం చేయగలిగిన లేక సులాసంగా అర్థం చే ఉన్నాయి అన్ని ఉన్నాయి ఫోన్ నెంబర్స్ చూస్తాం మనం రెగ్యులర్ గా కానీ ఈ మొదటి పొంద పత్రిక పదవ అధ్యయము పదకొండు పండువ వర్షాలు ధ్యానించకపోతే ఎప్పటి కూడా బ్రి అర్థం కాదు బ్రిడ్జ్ అంటే పాత నిబంధన పుస్తకాలకి కొత్త నిబంధన పత్రికలకి కువార్తెలకి పుస్తకాలకి బ్రిడ్జ్ ఏంటంటే బ్రిడ్జి పదకొండు వర్షం ఈ సందతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగ మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడేళ్ళు కాబట్టి ఏ సందన్నప్పుడు మీరు పదవ మొదటి పది వర్షాలు దేవుతే అర్థమైంది ఏ సందండి విజ్ఞాన కథను అయోక్తుంచి బయటకు వచ్చినట్లా జీవించింది అనేది ఆ సంగతులన్నీ వాళ్ళ దేవుని మర్చిపోయాడు ధర్మశాస్త్రి మర్చిపోయాడు అపవిత్రంగా జీవించింది చాలా భయంకరంగా తిరస్కరించి కాబట్టి ఎంతమంది కనిపించిన గుర్తించాడు మూడు గుంపులు మొదటి పది వర్షాలలో మొదటి కొంత పత్రిక మొదటి పది వర్షాలలో మూడు గుంపులు క్లియర్ కనిపిస్తా ఉంటుంది ఇష్టనాలు ప్రజలు దీవితాలలో అయితే మీ వాక్యం ఏం చెప్తుందంటే పదకొండవ వచనము ప్రవచనానికి ఇది ఒక కీ రెఫరెన్స్ అన్నట్టు ప్రవచనాలి ఎట్లా అర్థం కీ రెఫరెన్స్ అన్నట్టు ఈ సంగతులు అంటే ఇత్తాయుల ప్రజలకు చేరిగిన ఆ సంగతులు పది వర్షాలలో ఉన్న సంగతులు వారికి సంభవించి అంటే కండ్లకు కట్టినట్టుగా దృష్టాంతములుగా అంటే దృష్టి అంటే కళ్ళు చూపు కదా దృష్టాంతములుగా వారికి సంబంధించినవి అంటే కళ్ళకు కఠినంగా వారికి సంబంధించిన ఇట్లా ఏముందంటే ఆల్ దీస్ థింగ్ హ్యాపెండ్ అన్ టూ దెన్ ఫార్ ఎగ్జాంపుల్ అండ్ దే ఆర్ రిటర్న్ ఫార్ అవర్ అడ్మానిషన్ అప్పుడు ది ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్ ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే యుగము అంతం లోకము ముగించే టైమ్ అన్నట్టు అండి వన్ టంగ్ అండి ఇంగ్లీష్ లో చాలా ఇంపార్టెంట్ మనం ఇవన్నీ తెలుగు వాళ్ళం కావచ్చు కూడా చదవాల ఇవి కానీ మదర్ కొన్ని మిస్ అయినట్టు నేను ఇంగ్లీష్ లో ఉన్నట్టు తెలుగులో ఉండవు తెలుగులో ఉన్నట్టు ఇంగ్లీష్ లో అందుకు రెండు మనకి ఇంపార్టెంట్ మనం అనేసి రెండు వాక్యాలను చూపిస్తూ ఉంటాం మన యూట్యూబ్ వీడియోస్లో ఎక్కడ ఏం మిస్ అయిందో చాలా క్లియర్ గా తెలుస్తా ఎందుకు అంటే దేవుడు కావాలని మిస్ చేస్తారు మనము వీటిని పరిశోధించమే లేఖనాలని కావచ్చు ఇప్పుడు చూడండి మరోసారి ఈ సంఘటన దృష్టాంతములుగా వారికి సంభవించి అంటే నిజంగా జరిగినాయి వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా మనకు బుద్ధి కలుగుతాయి వ్రాయపరెను అంటే ఏం చెప్పండి వారికి సంభవించినా మీకు కూడా సంభవించాయి ఊరి మీకు బుద్ధి లేదు అంటే మీ వాక్యం కాబట్టి ఇలాంటి సంబంధంలో మనకి కూడా సేమో ఏం జరిగిన విశారు అనేది మనకు కూడా తెలుస్తుంది ఎందుకు అంటే వాళ్ళు ప్రకృతి సాధ్యం అభిప్రాయాలు మనం అంతరంగం విశ్రైద్దాం అంతే చేయడం ఇజ్రాయల్ ఒకటే కృషి ఆరంభం ఉంది కొన్ని రోజు ఒకటే కాన్సెప్ట్ అది వాళ్ళకున్న పదం అది ఒకటే కాన్సెప్ట్ అది అతని పదన కాలం కాదు అతని పద పదం డివైడ్ చేసి తీసుకెళ్ళి వేరుగా పెరిని వేరుగా కానీ ప్రభు అని చూపించింది అది ఎప్పుడు లేనటువంటి డివిజన్ వాళ్ళు ప్రకృతి సహజంగా ఇస్రాయల్ మనము ఆత్మీయ ఇస్రాయెల్ దీవుడు ఇస్రాయల్ పరిశుద్ధ ఇస్రాయేయల్ పరిశుద్ధ జనంగా దీవులు అక్కడ తయారించడం కానీ ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాయల్ కూడా కొంతమంది ఆత్మీయంగా తయారైనారు ఉదాహరణకి మనం చూస్తాము ఈ జరించడం పన్నెండు మంది గోత్రికలలో ఏసవకూడదు అంతరంగం దీనిలో ఉన్నాం కానీ పది మంది క్రూరులు కదా కఠినంగా జీవించినారు రూబేణ మొదలుకొని గాదు నష్టాలు ఎవరకు చూస్తాం మనం బహు కఠిన మొత్తం శతీమ మన్యంలో పురుషులని అందరినీ చంపారు బహు కఠిన దరహంతపులు అన్నం అందులో వ్యభిచారంగులు వాళ్ళు ఉన్నారు బహు కఠినంగా మరి ఇవన్నీ వారికి సంభవించి ఇదంతమంది మనకి బుద్ధి కల రాయడం అంటే ఇవి మనకు కూడా సంభవిస్తున్నాయి మన టైంలో చర్చ కూడా సంభవిస్తున్నాయి అదే క్వాలిటీ అదే స్పిరిట్స్ ఇక్కడ కూడా వ్యభిచారము నిగ్రహారమవ్యామోహము అపవిత్రమైన జీవితం తామస్కత్వం ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి ఎన్ని టైంస్ ఎక్కడ మనము ఒక ప్రిన్సిపల్ నేర్చుకున్నది ఏంటంటే అన్నులు అన్యులు వాళ్ళ ప్రవర్తన చేసి వ్యసన పడద్దు ఎందుకు అంటే పాపం వాడికి ధర్మశాత్వం తెలియదు ఇప్పుడు ధర్మశాస్త్రం సినిమా లేదు ధర్మశాస్త్రం లోపల లేదు మనం ధర్మశాస్త్రం లోపల ఉండమని వాకి తెలియజేస్తుంది ఎందుకంటే ప్రభుదాన్ని సింధి చేసిండే నిర్వర్తించండి సంపూర్తి చేసింది మనం ప్రభులో ఉన్నాం కాబట్టి మనం ధర్మశాస్త్రం లోపల దండకు చిత్తలనే ఉన్నాడు అనుకోండి దాని దానికి గ్రంథపు క్రితంలో నా పేరు రాయబడింది అంటారు మా నాటలో రాయబడింది గ్రంథుల వాక్యం కాబట్టి దాని ఇష్టం గ్రంథుడు వాళ్ళ బృంద పుట్ట క్రింద ఉండదు అట్లా ఉండడం వలన దావీలు ఆత్మీయ విస్తరిన వారిండు తన పిల్లలు శారీరకమైన విస్తరిన వారిండు అంతే తేడా జీవితం చూస్తాం ధన్యా మీద గోత్రం పెంచిన వాడు విషయాలు చేసిన మొట్టమొదటి రాదు ఆయన ఆత్మలో స్టార్ట్ అయ్యి శరణంలో పరిపక్వం చెందిండీ ఆయన చచ్చిపోయే టైంకి గలుతుంద పౌలు ఇచ్చింది అర్థం ఇస్తుంది ఓ అవి వేసి నేను గలుతుండరా ఎవడు మిమ్మల్ని భ్రమపరిచింది అంటే ఎవడు మిమ్మల్ని మూతపరచండు గలేసింది కంగారు ఓతపోయింది అని చెప్తుంది పౌన్ కానీ మోసపోయింది కంగారు కూడా అంటే అయినా అంతరంగ మనకు ఇష్టంగా మారుతుందని మరణించటానికి శ్రద్ధమైన ఇష్టంగా మారింది ఇవన్నీ వారికి లిట్టంగా జరిగినాయి అంటే ప్రకృతి సాధ్యంగా దుష్ప్రాంతాలు జరిగినాయి యుగాంతమంది మనకి ఎక్స్పీరిస్ ప్లేయర్స్ గా జరుగుతున్నాయి మన మందికి బుద్ధి కలగాలంటుంది కను బుద్ధి పొందుతూ అంటే నీకు బుద్ధి లేదు అని స్ట్రేట్ చెప్తుంది వాటికి పెద్ద జీవితంలో బుద్ధి లేదంటున్నారు నువ్వు ఎంత పరిశుద్ధం ఉంటుంది బుద్ధి లేని కలియకలే కదా కన్యకలే ప్రసిద్ధంగా ఉంది సమర్పిస్తుంది జీవితం కానీ బుద్ధి లేదు విన్నాను కన్యకవే కానీ బుద్ధి లేదు రక్షణ అనుభవం ఉంది కానీ బుద్ధి లేదు అదే అసలు తెలియన ప్రాబ్లం టైం పుస్తకం రక్షణ అనుభవంలో ఉన్న మనము బుద్ధిని కలగాలంటే ఇవి నెరవేరు ఇవి చూసి ఇవి చూసుకోవాలి ఈ వాక్యాలన్నీ ఇష్టాలు తలకి ఏవేవి నెరవేర్లేయో మా టైం లో వాటి అన్నిటికి దేవుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా పరిడవలతో తను గెలుచినాడని పంచుకున్నవాడు పడకుండా లక్షలు జాగ్రత్తగా తీసుకునే వాళ్ళని వాక్యం చెప్తుంది కదా కాబట్టి ఇప్పుడు చూడండి ఆ క్రియాశానికి సంబంధించిన విషయాలు మరికొని నేను చూసి క్రియాకారకంగా అయిపోతుంది వచ్చే వారం చాలా విజత్తి చర్చిస్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి సార్దీస్ కి సంబంధించిన వాక్యాలు చేస్తాను దీఫ్ ఈ సార్దీస్ లో ఒక అద్భుతంగా ఆ అద్భుతంగా సంబంధించిన విషయాన్ని వచ్చేవాదని చూపిస్తాను దీఫ్ ఆఫ్ సార్దీస్ వాయిస్ క్లియర్ రావట్లేదు సార్ రీసౌండ్ వస్తుంది ఇప్పుడు కూడా రీసౌండే వస్తుంది సార్ ఒక స్పీకర్ దగ్గర నుంచి వింటే ఎట్లా ఉంటుంది అట్లా వస్తుంది రీసౌంట్ ఉంది సార్ రీసౌంట్ ఉంది నేను ఇయర్ ఫోన్స్ తీసి చెక్ చేసుకున్నాను డైరెక్ట్ కూడా చెక్ చేస్తున్నా అట్లాగే వస్తా ఉంది సార్ ఫైవ్ మినిట్స్ నుంచి వస్తుంది అందరు నోట్లో పెట్టుకున్నారా నోట్లోనే ఉన్నారా సార్ బయటికి వచ్చి మాట్లాడుతున్నారా రీసౌంట్ ఇప్పుడు బాగా ఉందా ఇప్పుడు పర్లేదన్న అందరు న్యూట్రీసారి స్పీకర్ దగ్గర నుంచి వినిపి విన్నట్టుగా వస్తుంది సార్ ఇప్పుడు ఓకే అలా అదే నా రూమ్ కొంచెం క్లోజ్ రూమ్ ఉంటది కాబట్టి రీసౌండ్ వస్తున్నట్టుంది ఇప్పుడు ఓకే కదా ఓకే అన్నా కిట్కి దగ్గరనే ఉంటాను బెస్ట్ అదే కిట్కి దగ్గర మాట్లాడితే కొంచెం రీసౌండ్ తగ్గుతుంది పర్లేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఓకే అన్న ఓకే ఓకే అన్న అదే అదే రూమ్ లో రీసౌండ్ ఎఫెక్ట్ ఉంది కరెక్ట్ సో మనము తువతైర అనే సంఘానికి సంబంధించిన విషయాలు లాస్ట్ వీక్ నుంచి ధ్యానిస్తున్నాం మోస్ట్ ప్రాబ్లీ కంప్లీట్ కూడా చేస్తాము అయితే ఈ తుయతైర సంఘంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యజబెలు అనే స్త్రీని వాళ్ళు ఉండనిచ్చుతున్నారు ఇది ఏం జరుగుతుందంటే నేను మీకు నేను నెక్స్ట్ మండే కూడా ఇదే యూట్యూబ్ లో ఉండబోతుంది ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంల పిండిలో అంతకుముందు కలిపిన పిల్లిని కలిపితో పోలి ఉంది సంఘం అంటాడు వేసుతో యువ సమాప్తిలో చర్చ ఎట్లా ఉంది అంటే ఒక స్త్రీ మూడు కుంచెం పిండి తీసుకుంది మూడు అన్నది మర్మం కాబట్టి ఆ మూడు కుంచెం అంటే మూడు కొలతలు ఆ మూడు కొలతలలో అంతకుముందు దాచిపెట్టిన పులిసిన పిండిని కలిపి పడేసింది కాబట్టి ఈ చర్చ చూడండి క్రియలున్నాయి ప్రేమ ఉంది విశ్వాసం ఉంది పరిచర్య ఉంది సహనం ఉంది కానీ అసలైందేంటిబుల్ స్త్రీ ఉంది అక్కడ పులుపు కాంప్రమైజ్ అవుతున్నాడు పులుపుతో జారత్వం చేయటకు విగ్రహం విగ్రహంలో అర్పించవాలని తినడానికి ఆమె వాళ్ళని అందరినీ ప్రేరేపించట్టు మనం చూస్తాం కానీ ఇంగ్లీష్ లో అట్లా లేదు నేను ప్రేమ చూపించిన ఇంగ్లీష్ చాలా డిఫరెంట్ గా ఉండేది ఆ ఎక్కడుండే అర్పణ ఇష్టం అమ్మ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో ఏముందంటే వెరీ డిస్టర్బింగ్ ఉండే వారం నాకు అది అది నేను ఆ డైమెన్షన్ ఆ యాంగిల్ తోనేది ఆ వాక్యం చదవాలి నా లైఫ్ లో Let me tell you what I'm saying. Let me tell you. Let me tell you. In English, I have a few things against you. I have a few things against you. Notwithstanding, I have a few things against you. Because you sufferest that woman Jezebel, which calleth herself as prophetess, to teach and to seduce my servants. He for them, seduce my servants. And he doesn't tell you. In the day of the day, seduce. Seducing means, Mohapuchu Mohamutho Mosaginchadam. Moha English is interesting. Uh, Some of them, Mohapuchu Mohamutho Mosaginchadam. ఇక వాడు వెళ్ళిపోతాడు అన్నట్టు ఆ స్త్రీ వెనకాల వెళ్ళిపోయి వాడు మొత్తం ఇక ఎప్పు లోతైన ఆ యొక్క నరకంలో పడిపోతారు అన్నట్టు సామెతల గ్రంథాలు చూస్తాను కదా జాడ ఎటువంటిది అది ఎక్స్ ఆఫ్ హెల్ అన్నట్టు పోయి పడ్డామంటే ఆయనకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు బయటికి బయటికి రాలేమన్నట్టు ఆ టైంలోనే నేను ఈ శరణ చిత్రవద్ద చేసుకోవాలా నీ శరణి ఛేదించుకోవాలా ఎప్పుడైతే నీ శరణ్ నిేదించుకుంటావో అప్పుడు నువ్వు ఆత్మీయంగా మారుతావు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ దశబెల్ అనే స్త్రీ ఈ తుయతలు అనే సంఘంలో సేవకులన్నే మోసగించింది షెడ్యూస్ మై సర్వెంట్స్ టు కమిట్ ఫార్నికేషన్ అంటే ఈ స్త్రీ పాస్టర్లతోనే వ్యభిచారం చేసింది అంటే ఎంత ఖచ్చిత కఠినంగా కదా వాక్యం పాస్టర్లని వ్యభిచారంకి నడిపించింది దాని విగ్రహాలకు పెట్టిన వాటిని తినిపించింది పాస్టర్లని ఈ రోజు కూడా చాలా మంది పాసాడు తింటారులే గాని నేననేది ఏంటంటే స్విగతైర సంఘంలో ఆరంభమైన ఈ ఆత్మ యుగ సమాప్తిలో విజృంభించి పనిచేసింది అందుకే మహాబబులను గురించి మనం ధ్యానించినప్పుడు రోజు నేను మీకు గా చూపిస్తాను ఆ స్త్రీ సంఘం ని ఎట్లా టోటల్ కంట్రోల్ తీసుకోండి పోయిన నేను యూట్యూబ్ లో చూపించిన ఆ రెండు కొంగలు సంకుబడి లెక్కలు గలిన ఇద్దరు స్త్రీలు ఆ ఇద్దరు స్త్రీలు నేను అక్టోబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఆ స్త్రీల గురించి మాట్లాడినప్పుడు రికార్డింగ్స్ నేను విన్నాను నేను ఆరులో విన్న ఆత్మ నడిపింటి ఎట్లా ఉంది ఈ రోజు ఉంది అనేది అది ఇన్కంప్లీట్ ఉండే అక్టోబర్ ఫిఫ్టీన్ లో అది నేను మొన్న మండే కంప్లీట్ చేసేసా అక్కడ ఏమన్నానంటే ఆ మూడు స్త్రీలు కలిపితే గొప్ప అని చెప్పింది నేను అది తప్పు అది కరెక్షన్ చేసుకుంటాను నేను ఈరోజు ఆ బుట్టలో ఉన్న స్త్రీ గొప్ప జనానికి ఆ రెండు కొంగలు ఆమె తీసుకొని పోతున్నాయి అమాంతంగా గాలికి ఎత్తినాయి ఆకాశం అంత మధ్యలోకి ఎత్తినాయి ఎత్తి అక్కడ నుంచి ఆమె ఎరుశలం నుంచి ఆ షీనారు ప్రాంతానికి తీసుకొని ఆ ఇద్దరు రెక్కలు కలిగిన స్త్రీలు అప్పుడు ఆ శంకుబుడి కొంగ రెక్కలు కలిగిన ఆ స్త్రీలు సర్పము పేర్లకి సాదృశ్యం అని నేను మొన్న ఒక రీతిగా చెప్పాలంటే అవి కొంగలు వాటికి వాటి బీచ్ చాలా షార్ప్ ఉంటాయి ముక్కు పొరుచుకొని అవి కాబట్టి అవి దృశ్యం కానీ వాటి రెక్కల క్రింద వాటికి ఒక స్పిరిట్ వాటిని లేవలిస్తున్నాయి అంటే నేను ఇంగ్లీష్ కానీ నేను చాలా కామెంట్రీస్ చదివిన లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో అది వాళ్ళంతా దైవికమైన దాన్ని పోగొడుతున్నారు కానీ అది దేవునికి సంబంధించిన గానే కదా దర్శనం అది సైతాను సంబంధించిన దర్శనం అది ఓ ఎండ్ లో సర్పంలు తేళ్లు గొప్ప క్యాప్చర్ చేసి పోతున్నాయి ఎందుకంటే కంప్లీట్ చర్చ సిస్టమ్ అంటాం దాన్ని ఒక రీతిగా చెప్పాలంటే ఎంటైర్ చర్చ్ సిస్టమ్ ఆ రీతిగా తయారైంది అది ఆ రెండు కొంగలు ఆ బుట్టలో ఆ స్త్రీని పెట్టుకొని మోసుకొని పోయి షీనవారు ప్రాంతానికి తీసుకుపోయి దానికి ఒక సాలని ఏర్పరుస్తున్నారు ఒక స్థావరాన్ని ఏర్పరుస్తున్నారు అక్కడ దాన్ని స్థిరపరుస్తారు కొంతకాలానికి చర్చ్ సిస్టమ్ అట్లా ఎండ్ అవుతుంది అంటే పుట్టిన ఈ చర్చ్ శ్రీనారు పోయి సెటిల్ అవుతుంది అంటే జెరూసలేం ఉన్న ఆ సంఘము బబులోన్ పోతుంది షీనారు క్యాపిటల్ గా దానికి బబులోన్ కి నిమిర అక్కడ అక్కడ నేను అది కూలిపోయిన గోపురం అది అక్కడ దీనికి సాలం గడుపుతున్నారు అది కూడా కూలిపోతుంది అని అంటే ఈ నింబ్రోజ్ టవర్ ని తిరిగి వీళ్ళు ఈ చర్చ్ సిస్టమ్ ప్రపంచం అంతటా గురించి మీకు ఎంతమంది తెలుసు రష్యన్ ప్రెసిడెంట్ ఆయన క్రిస్టియన్ ఇప్పుడు ఓంకర తయారైపోయిండు ఆయన తయారైపోయి నేను పర్మనెంట్ గా దీనికి ప్రెసిడెంట్ ఉంటాడు రక్ష్మైనంతవరకు రాసుకోండి కాన్స్టిట్యూషన్ ఆయనకి ఇప్పుడు పార్కింగ్ ఛాన్ తీసి స్టార్ట్ అయిందానికి అంటే త్వరగా ఏమవుతుందంటే ఆయన మతిమరపు వచ్చేస్తుంది దానికి ఆయన మర్చిపోతారు ఆయన చూడండి శాశ్వతంగా రాజు అనుకున్నాడు ఆయన రెండు సంవత్సరాల క్రితము ఒక శాసనాన్ని తీసుకొచ్చింది యాంటీ కన్వర్షన్ బిల్ రష్యాలో వెయ్యి సంవత్సరాలకి క్రైస్తవ సంఘం అధ్యక్ష క్రైస్తవ దేశము దాన్ని కమ్యూనిస్ట్ దేశంగా మార్చుకున్నారు ఈ రోజు దేవుడు లేడా మార్చేసుకున్నారు అంత భయంకరంగా కాబట్టి ఈరోజు దేవుని యొక్క కార్యం అక్కడ స్టార్ట్ కావాలంటే ఆయనకి ఎవరు ఆటంకాలు ఉంటే వాళ్ళని దొరికిస్తా ఉంటారు ఆ విషయం మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఈ ఈ స్త్రీ మనకి ఎండి టైమ్స్ లో ఏదైతే కనిపిస్తుందంటే ఒక వ్యక్తి కాదు అదొక వ్యవస్థ కృత నిబంధనకు వచ్చేప్పటికీ ఇది వ్యక్తితో సంబంధించింది కాదు ఏ ప్రవచనం చేసినా ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇది మొత్తం వ్యవస్థకు సంబంధించింది ఆ ప్రిన్సిపల్ మనకు అర్థమైందంటే ప్రవచనాలని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలం పరిస్థితి దాన్ని కాబట్టి అండ్ ఐ గేవ్ హర్ స్పేస్ అది ఎన్నటికి అది ఎక్కడైతే విని మనం ఎక్కడ వాక్యం ఇరవై వచనంలో ఇరవై ఒక్కటవచనం అయితే థియేటర్లో దానికి ముందు ఇరవై మూడు ఇరవై ఒకటి మారు మనసు పొందేటకు నేను దానికి సమయం ఇచ్చిని గాని అది తన జాతకము విచ్చిపెట్టి మారు మనసు పొందనొల్లదు అది ఫ్యూచర్స్ లో దేవుడు నేను దానికి అవకాశం ఇచ్చిన మారుమనసు పొందమని కాని అది పొందదు ఎందుకు పొందదు అంటే అది మొదటి రెండు గుంపుల సాదృశ్యం జబెల్ అహాబు జజబెల్ అనేది ఒక వ్యవస్థ అది రెండు గుంపుల సాదృశ్యం వారి ఆధ్వర్యంలో గొప్ప జనం లాగా ఉన్న నాబోతు మరణించక తప్పదు గొప్ప జనం నాబోతు తన ఆస్తులు పోగొట్టుకోక తప్పదు ఎండ టైమ్స్ లో క్రైస్తవులు వాళ్ళ ఆస్తులు అన్ని పోగొట్టుకుంటారు నేను ఎన్నిసార్లు చూపించిన వాక్యాలు వాళ్ళు అంతా పోగొట్టుకుంటారు వాళ్ళు సంపాదించుకుంటా లైఫ్ టైమ్ పోగొట్టుకుంటారు పోగొట్టుకొని వాళ్ళ ప్రాణాలు కూడా పోత ఇచ్చి అప్పుడు పశ్చాత్తపడి బ్రదర్స్ సిస్టర్స్ పలాని బ్రదర్స్ పలాని సిస్టర్స్ చెప్పినా నేను వినలేదు ఈ వాక్యం అని అప్పుడు పశ్చాత్తాపడేటప్పటికి వెరీ లేట్ అయిపోయింది అన్నట్టు వాళ్ళ జీవితాలలో ప్రభు నన్ను క్షమించిన ఆత్మని అప్పగించిన ప్రభు అప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు వారి మెడ మీద కత్తులుంటాయి అన్నట్టు అంటే వాళ్ళు మరణించిన తర్వాత హతసాక్షుల్లాగా అవి నేను చూపించిన ప్రవచనాలు ఎన్నిసార్లు అందరూ ఈవెన్ ద లాస్ట్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ లో చనిపోతారు అన్నట్టు ఆ చూడండి ఇరవై మూడో వచ్చి మారుమాస పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేత్తును ఇదిగో నేను దానిని మంచము పట్టించి అంటే అది రోగగ్రస్తగా తయారవుతుంది ఎండి టైమ్స్ లో చర్చ సిస్టమ్ దానితో కూడా వ్యభిచరించే వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేద్దను కాబట్టి ఎండు టైంస్ లో కంప్లీట్ క్రిస్టియానిటీ బహుశ్రమలు చూడపోతుంది లేదు బ్రదర్ నేను చూడకుండా మాయమైపోతా అబద్ధ బోధ ఎందుకంటే ప్రభు నూటనం చచ్చింది ఇది లాస్ట్ డేస్ వరకు కూడా ఉంటుంది నాయ నమ్మికాన్ని నేను అంత్య దినే లేదా అన్నాడు దేవుడు కాబట్టి లాస్ట్ డే వరకు మనం అందరం ఉంటాం బిలీవర్స్లీ ఆ వాక్యం ప్రకారంగా కాబట్టి ఇక్కడ ఏమంటుంది చూడండి దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను దేవుడు మాట్లాడుతున్నాడు ఇరవై మూడవ వర్షంలో పిల్లలని చర్చ్ పిల్లలని నిజబేల్ అనేది చర్చ్ సిస్టంగా తయారైంది ఎండి టైమ్స్ లో దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను అందువలన అంతరింద్రమను హృదయలను పరీక్షించే వాడు నేనే కానీ సంఘములు అన్ని తెలుసుకున్నాను ఖచ్చితంగా తెలుసుకుంటే ఏమొచ్చాయి తత్పోకములు తెలుసుకుంటే మంచిది కదా మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాని ప్రకృతి సహజంగా చనిపోయినాక తెలుసుకుని ఏం లాభం అయ్యో ఎంత నేను తప్పు చేసినాను అందరూ పశ్చాత్తపడతారు కదా ఆ దినమున ప్రవ్వా ప్రవ్వా అని తెలిసి ప్రతివాడు పర్ల ప్రజల్లో ప్రవేశించడం అంటాడు ప్రభు నీ నామైన డైజన్ వెళ్ళగలు పెడితే అది లేట్ అయిపోయింది నీ లైఫ్ లో నీ నామన్న రోగులను చస్తపరచలేదా పబ్లిక్ మీటింగ్స్ పెట్టలేదా పబ్లిక్ మీటింగ్స్ రకరకాల ప్రాంతాలు పోయి ఊర్లలో సేవ చేయలేదా నేను ఎంతో త్యాగబూరితంగా చేసినా మీరు ఎవరైనా గెలదంటే ఎట్లుంటది చెప్పండి పరిస్థితి కాబట్టి ట్వంటీ ఫోర్ లోకి చిన్న గుంపు గురించి మాట్లాడుతున్నాడు ఆ గుంపులో ఒకళ్ళు ఉంటే పరిశీలించుకోవాలి ఎందుకంటే చచ్చి చచ్చిపోయిన గుంపులు ఉండకుండా దాని ప్రజలు నిజంగా చంపడంన్నాడు అయితే తుజతైరలో కడమ అంటే మిగిలిన వారితో ఇది శేషం ఎవ్రీ టైం ఒక స్మాల్ గ్రూప్ ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటాడు అన్నది మీకు చూపిస్తున్న వాక్యం ఇక్కడ అనగా ఈ బోధను అంగీకరింపక అంటే వేసబేలు బోధన అంగీకరింపక సాతను యొక్క సంగతులను ఎరగజమని చెప్పుకున్న వారందరితో నేను అంటే సైతం గురించి వాళ్ళకి ఏం తెలియదు స్పిరిచువల్ వరల్డ్ గురించి వీళ్ళకి ఏం జరగదు అన్నట్టు సైజానికి సంబంధించిన విషయాలు వీళ్ళకి ఏం అర్థం కాదు వాడు ఎట్లా కుయక్తితో మోసగిస్తుందో గురించి తెలుసుకోలేదు అన్నట్టు ఇన్నోసెంట్ పీపుల్ ఎందుకంటే వీళ్ళకి నేర్పలే ఎస్ఎస్ఎ రాష్ట్ర ఉన్నట్లు అప్పవీ తంత్రాలను గుర్తించమట్టాడు కదా గుర్తించకపోతే నీ గురించి నువ్వు ఎట్లా వాడికి వాని విజయం పొందగలవు వాడిని నువ్వు ఎట్లా నీ కాలకం తొక్కగలవు ప్రభుత్వ్ ఫిలం మీద మళ్ళీ నీ చేతిలో పెట్టుకునే ఆ పావర్ మళ్ళీ నువ్వు తొక్కాలి కదా పాములంతే త్రొక్కుంట నీకు అధికారించింది అన్నాడు దాని బదులు నువ్వేం చేస్తున్నావు అవి నేను ఎక్కపోయేటట్లు నువ్వు నిన్ను సమర్పించుకున్నావు అవి రెండు ఎక్కం పోతున్నాయి మధ్యానికి తీసుకుపోయి నీ కొరకు ఒక స్థలాన్ని ఏర్పరుస్తున్నాయి ఎందుకంటే నువ్వు బంగారు బాతుగుడ్డు చర్చ చూస్తాను బంగారు బాతుగుడ్ అది దాని తీసుకుపోయి అక్కడ స్థావరం పెట్టుకున్నారు ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా మనకి మనీ మింపింగ్ మిషన్ అయిపోయింది చర్చ్ వాటి సంక్రపూర్తి కొంగ రెక్కలు గల ఆ ఇద్దరు స్త్రీలు సర్పంలోకి తేలక సాదృష్టం వాళ్ళకి లైఫ్ టైం మనీ సప్లై ఉంటుంది ఈ చర్చి నుంచి అందుకు వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసి తీసుకోబోతున్నారు షీనారు ప్రాంతానికి రీబిల్డింగ్ ఆఫ్ బ్యాబిలో అంటారు దాన్ని అది కంప్లీట్ అవుతుంది మన కాలానికి ఇది ఎప్పుడూ స్టార్ట్ అయింది ప్రవచనం ఇప్పుడు అది రీబిల్డ్ అవుతుంది ఎందుకంటే ఏ సుప్రవేచ్ బాప్తిజం ఇచ్చి యూహాన కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది మన నువ్వు దాన్ని బలవంతంగా తీసుకోవాలని చేత యూ హావ్ టు టేక్ ఇట్ బై ఫోర్స్ మనం తీసుకుంటలేండి ఆ గొంపలు కూర్చుంటున్నా నువ్వు వీటితో నాకు సహవాసం లేదని నువ్వు బయటికి రావాలంటే ఎట్లా రావాలా బ్రదర్ అంటాం చాలా మంది రావాలా మళ్ళీ అన్ని తెగంపులు తీసుకుని వచ్చేసిన బయటకు వస్తేప్పుడు ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్ క్రియేట్ చేసేసిన నీకు పిల్లని ఇవ్వమన్నారు నీకు సమాధికి స్థలం ఇవ్వమన్నారు మీ పిల్లలకి ఇక్కడ ఫంక్షన్ జరగవు మీకు ఇంట్లో ఏ ఫంక్షన్ కావాలన్నా మేమే కదా రావాలా అనేసి నన్ను చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు ఎల్డర్స్ ఒక చర్చ సిస్టమ్ నేను అనుకున్నాను సరే నేను చనిపోయినప్పుడు నాకు సమాధికి నువ్వు స్థలని నాకంటే చాలా పెద్దోని వీలు మరి నాకంటే ముందు నువ్వే పోతావు కదా కానీ నేను అట్లా నా బాడీ కాల్చివ్వబడితే ఏం లాభము సమాజం చేయబడితే ఏం లాభము ఎక్కడ సమాజం చేయబడితే ఏం లాభం చనిపోయినాక అట్లాంటి భయాలు పెట్టి చర్చిని మొత్తం కబ్జా చేసి పెట్టేసిండ్రు మీ పిల్లలకి పెళ్లిళ్ళకి ఇవ్వం మీ పిల్లలకి పిల్లలను ఇవ్వం మేము భయపెట్టి ఇంకా కొన్ని చర్చెస్ అయితే మీ పిల్లలకి స్కూల్లో సీట్స్ కూడా ఇవ్వం మేము అంటాం వాళ్ళ స్కూల్స్ ఉన్న తర్వాత చర్చెస్ అంత అంత ఫోర్స్ అన్నట్టు అది ఒక బీస్ లాగా తయారైపోయింది చర్చ సిస్టమ్ ఎండర్ టైంకి వచ్చేప్పటికీ నేను ఎప్పుడు చెప్పలేదు ఫస్ట్ టైం వాడుతున్నాను చర్చ్ హ్యాస్ బికమ్ అ బీస్ట్ అని కాబట్టి ఇక్కడ కొన్ని వాక్యాలు నేను చూపించాలనుకుంటున్నా ఏంటంటే అపోస్తుల కార్యం అపోస్ల కార్యము పదహారవ అధ్యాయము పదమూడు పదిహేను వర్షాలు దీనికి సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం అపోస్ల కార్యము అపోషకార్యము పదహారవ అధ్యాయము పదమూడు పదిహేను వర్షాలు ఇక్కడ దేవుని బిడ్డలందరూ అక్కడ ప్రార్థన నేను వచ్చారు ఇక్కడ ఎక్కడంటే పదమూడవ వర్షాలు చూస్తున్నాం ఆ దినమున కవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగు అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటి సేవకులు అపస్థుతులు అయితే పద్నాలుగో వర్షంలో చూస్తారా మీరు పద్నాలుగో వర్షంలో అప్పుడు లూదియా అను ఒక స్త్రీ విను లూదియా అంటే ఆమె ఆ దేశ ఆ పట్నం చూడండి లూదియా అను దైవభక్తి ఒక స్త్రీ వినుచుండేను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైవ పట్నస్ తు ప్రియతీర పట్నం గురించి అపోష్లకరణ మనం చూస్తున్నాం కానీ అది అపోష్లకరం మొదలుకొని అది ఎక్కడి వరకు వెళ్తాయి ప్రారం వరకు వెళ్తే మన కాలానికి ఆత్మీయ స్థితిలో ఎదిగింది ఆ చర్చ ఆత్మీయ స్థితిలో కనిపిస్తుంది ఇప్పుడు ప్రకృతి సహజంగా లేదు కానీ ఆత్మీయ స్థితిలో కనిపిస్తుంది ఈ అనే స్త్రీ ఏ పట్న స్థిరాలంటే ప్రియతీర పట్న స్థిరాలి ప్రభు ఆమె హృదయం తెరుచని వెనక పౌలు చెప్పిన మాటలు అందు ఆమె ఆమె ఇంటి వారు బాప్తిజం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలదండని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను కాబట్టి ఈ తుయతర అనే సంఘము స్టార్టింగ్ లో బాగా ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటాం లూది అనే దానికి సాక్ష్యం ఈ స్త్రీ ఏ రీతిగా పరిశుద్ధంగా జీవించింది అనే విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం ఆయన తర్వాత ఏ రీతిగా ఆ పౌళ్ళు తనతో పాటు ఉన్న పరిచారకులని ఆమె ఎక్కడ తీసుకొచ్చింది మన ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేస్తుంది నా ఇంటికి రండి మీరు అని వేడుకున్నప్పుడు వాళ్ళు వచ్చినట్లు మనం చూస్తాం అయితే ఇది ఒక ప్రిన్సిపల్ నేను మీకు పోయిన వారము ఆ ఎక్కడ చెప్తున్నానంటే అబ్రహాం కి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తేటప్పుడు ఒక నాకు అర్థమైంది దేవదూతలు కొన్నిసార్లు మానవ స్వరూపం ధరించి వచ్చినట్లు నేను చూపించిన అబ్రహం దగ్గర చూస్తాము మనము తర్వాత లోత దగ్గర చూస్తాము గిర్యం దగ్గర చూస్తాము అలా చాలాసార్లు మనం చూస్తాం పాత నిబంధన పుస్తకాలలో కృత నిబంధనకు వచ్చినప్పటికీ అట్లా ఏంటంటే అక్కడ పరలోకంలో మన్నాను దిగే తినే దేవదూతలు కాబట్టి దేవదూతలు ఆహారం ఆ మన్నాను తినే దేవదూతలు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండలేరు వాళ్ళ సంచలనలో మన్నాను తెచ్చుకోవాల్సిందే మనం అక్కడ పోవాలంటే చంద్రమండతే ఈ లోకపు ఆహారం తీసుకొని పోవాల్సిందే అక్కడేమి కాబట్టి కాబట్టి అది ప్రిన్సిపల్స్ దేవుడు నేర్చుతున్నారు మనకి ఏ డైమెన్షన్ లో ఉండేటోడు ఆ డైమెన్షన్ ఫుడ్ ఏ తీసుకోవాలి రకాల నీళ్ళు తాగాలంటే ఇక్కడోడు ఇక్కడ నీళ్ళు తాగాల మళ్ళు ఏమైనా పర్లోకానికి పోతే మనం ఈ శరీరంతోనే ఎట్లా పోగలవు పలోకానికి చాలా డిఫికల్ట్ ఈ శరీరం అక్కడ పోవాలంటే నువ్వు మహిమ శరీరం ధరించుకొని పోవలసి వస్తుంది వాళ్ళ ఆ రీతిగా ఎదిగింది ఆత్మీయస్థితిలో అయితే హెబ్బులు రాసిన ఒక వాక్యం నేను పోయినా ఎవరైనా చూపించాలనుకున్నాను అది మిస్ అయిపోయింది నాకు ఎవరైనా జ్ఞాపకం చేయగలరా హెబ్బులు రాసిన పత్రికలో తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరే అని మూడు పదమూడు అధ్యాయం ఇక్కడ ఉంది నాకు జ్ఞాపం కోసం ఇక్కడ డీటెయిల్ గా చూపించలేదు కానీ వారు ఆతిథ్యం ఇచ్చిండ్రు తెలియక స్ట్రెయింజర్స్ అనుకోని అంటే మనము ఈ ఆత్మీయలు ఉన్నప్పుడు నువ్వు అలాంటి వ్యక్తి రూపకం ఏమైనా వచ్చిండ దేవుడు నాదిగారికి దేవత అది ఇంపార్టెంట్ అన్నట్టు సేవ జీవితంలో ఆయన నడిపిస్తాడు ఎందుకంటే ఆయన ఎన్నడికి మారనే దేవుడు పాత నిర్మన కాలంలో ఎట్లా ఉన్నాడో ఈ రోజు కూడా ఎట్లనే ఉన్నాడు ఆయన మారడు నిన్న నిరంతరం ఏకరీతం దేవుడు మనకు తెలుసు వాక్యం ఆయన మారడు కాబట్టి ఆతిథ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మన సేవ జీవితంలో మనం ఎక్కడైనా నేను చెప్తా ఉంటాను కేబిపిఎం పాస్ బ్రదర్స్ కి సిస్టర్స్ కి మీరు ఇతర సేవకులలాగా ఎందుకు ఉండద్దు అని ఇతర సేవకులు ఎక్కడపైన ఆశిస్తూ ఉంటారు మనం అట్లాగే మనం రివర్స్ ఎస్టేట్ వాళ్ళు మనం ఆతిథ్యం మనం రివర్స్ ఇవ్వాలా ఎందుకంటే ఎంజాయ్ చేస్తామన్నట్టు ఇవ్వడంలో కానీ చాలా మంది ఎంజాయ్ చేయరు అయ్యో పోతుంది నా జోబులకి వెళ్ళి అని బాధపడతా ఉంటారు అది రాంగ్ ప్రిన్సిపల్ ఇది నీకు రివిల్ కావాలా ఇటువంటి వాక్యాలు నీ జీవితంలోకి రావాలంటే ఇవ్వడం నేర్చుకోవాలా ఆతిథ్యం ఆతిథ్యం నువ్వు ఏమిస్తావు నీ ఇష్టం అది కానీ పేదవాళ్ళకి ఇవ్వడం కంపల్సరీ ఇవ్వాలా పేదవాళ్ళకి నువ్వు ఉంది ఇవ్వాలి అనేసి పేదవాళ్ళకి ఎక్కడ కనిపిస్తే అక్కడ పేదవాళ్ళకి రోడ్ల మీద హిందూ గానీ ముస్లిం కానీ ఎవరైనా ఇవ్వాలా నువ్వు నీటి మీ దగ్గర ఏముంటావు వన్ రుక్తి ఉంటే వన్ రుపీ చేస్తావు పండి మీద ఉన్నాను బాగా ఎట్లా అంటే జస్టిఫికేషన్ చేసుకుంటున్నావు అది తప్ప అన్నట్టు కాబట్టి అతిథ్యం ఇవ్వాలి ఎందుకంటే ఏ రూపాన్ని దేవుడు మీ అతిథ్యం పొందుకుంటాడో మీ ద్వారా అనేది మనకు తెలియదు కానీ ప్రతి టైం మనం రేడీ కూడా అబ్రామ్ లోతు గ్రహించగలిగిండు కదా ఎందుకంటే అబ్రామ్ దగ్గర ఉన్నాడు కాబట్టి అబ్రామ్ లోతుకు అర్థమైపోయింది ఆ ప్రిన్సిపల్ పూర్వం నుంచి చూడడానికి పరిగెత్తిపోయింది ఎట్లా గుర్తించగలిగింది ఆ స్పిరిట్స్ ని ఆ ఆత్మలను దూతలను లోతులు కూడా అంతే కదా ఎట్లా గ్రహించగలిగింది లోత ఇంట్లోకి వస్తే ఆతిథ్యం ఇచ్చింది మన ఆయన తెలియక వాళ్ళు తెలుసుకున్నారు కానీ మనం మాకు అటువంటి నేత్రములు మనకి అనుగ్రహించాలి దేవుడిని మనం ప్రార్థించాలి సుయతరకు సంబంధించిన విషయాలు మనం గెలిచినప్పుడు ఎర్రవేల ఆత్మను గ్రహించకపోతే విమోస్పనట్లే కదా ఎన్ని టైమ్స్ ఉంది ఎగ్రవేల ఆత్మ ఎన్ని మనం చూస్తా ఉన్నాం అండ్ అన్ఫార్చునేట్లీ ఎందుకంటే మన దగ్గరికే వస్తాయి ఆ ఎందుకు వస్తాయో అర్థం చేసుకోండి ఈ వాక్యం నీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నువ్వు దీన్ని ఎట్లా పాటిస్తావు ప్రాక్టీస్తావు అటయించుకోలే కదా దాన్ని మనము పోయిన వారం వరకు మనం అంత యువసిన విషయాలు ధ్యానించుకోండి ఆయన ఎజల్ ఆత్మ ధృవీకరించడా లేదా అటయించకుండా లేదా కొద్ది గారు భార్య లో దూరింది అంతకు ముందే యువసక్తి దూరి అతన్ని షెడ్యూస్ చేసింది తన షెడ్యూస్ అయిందా షెడ్యూస్ కాలేదు కదా మనం ఎయిటీ పర్సెంట్ షెడ్యూల్స్ కావద్దు సాధ్యమైతే అన్ని విడిచిపెట్టుకోవాలి జాబ్ కూడా విడిచిపెట్టుకోవాలి సెడ్యూరింగ్ స్థితికి వస్తే ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఆకాశ నక్షత్రం వల్లే అక్కడి నుంచి చెంద ఆకాశ యువ ఆకాశ నక్షత్రంలో పడిపోవడానికి ఎందుకంటే అర్థం అదే బిడ్డలు రక్షింపబడ్డ వారందరు వెలుగుతూ అక్కడ నుంచి పడిపోతారు పాపం చేసి చైతాన్ వాని అనుసరి ఎట్లా పడిందో బిడ్డలు అట్లనే పడతారు అదే నమ్మిన చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినివుడు నక్షత్రంలో ఆకాశ మందలి ఆక్షక్తులు కదిలింపులను నక్షత్రంలో రాళ్ళును ఇవన్నీ క్రైస్తవులకు సంబంధించిన విషయాలు వాక్యం ఒకటి జెసబెల్ అంటే జేమ్స్ సాంగ్ నెంబర్ టూ ఫోర్ జీరో త్రీ ఎడ్జబెల్ అని ఉంది ఎడ్జ పదం ఎడ్జబెల్ దాని తర్వాత జెసబెల్ ఎసబెల్ అయిపోయింది ఆ అయితే థైరియన్ ఉమన్ అని ఉంది లేక తుయ తైరా నుంచి వచ్చిన స్త్రీ అన్న టీమెంట్ తుయ తైరా నుంచి వచ్చిన స్త్రీ అయితే త్రీ ఫార్టీ ఎయిట్ లో ఏముందంటే యూ దిన ఆఫ్ అమ్ టర్మ్ టర్మ్ అగ్ట్ ఆర్ ఫాల్స్ టీచర్ ఎజలు అనే స్త్రీ అబద్ధ బోధకురాళ్ళు అని ఉంది ఇక్కడ ఫాల్స్ టీచర్ ఎసబేల్ అంటే కాబట్టి చర్చ సిస్టమ్ లో ఫాల్స్ టీచింగ్ ఉందంటే అది ఎజల ఆత్మా అయితే మీరు అన్నీ ఫాల్స్ టీచింగ్ ఎట్లా అవుతుంది ఇప్పుడు గొర్రెలు గొడ్డి కదా పాస్టర్ మీద నమ్మకం పెట్టుతుంది కాబట్టి పాస్టర్ ఎట్లా చేసినా నమ్మిస్తూ ఉంటాయి అందుకు మీలో అనేకలు పాస్టర్స్ కాకుండా బోధకులు కాకుండా ఎందుకు చెప్పిందంటే నువ్వు వాళ్ళని మోసంగా నడిపిస్తున్నావా జాగ్రత్తగా నిన్ను నువ్వు నువ్వు ఈ ఫాల్స్ టీచింగ్ స్పిరిట్ అభినంద ఉన్నవా ఎండ్ టైమ్స్ లో పాస్టర్స్ ఈ స్పిరిట్ చాలా పవర్ఫుల్ గా అంటుకుంటా ఉంటుంది ఎందుకంటే వాడే గొప్ప అనుకుంటాడు స్టేజ్ మీద వాడి అందరూ వాడిని తా ఆకాశం పడతారు అనుకుంటాడు కాబట్టి వాడు ఒక హీరో అనుకుంటాడు సినిమా హీరో లాగా అది చాలా అది పాపం అన్నట్టు నేను కాదు హీరో జీజస్ ఈస్ మై సూపర్ హీరో అని చెప్పాలా మనుషులే హీరో అయినా ఆయన తట్టు నా దగ్గర ఏం లేదు నేను హీరో అనుకుని అందరూ పాటు తయారైపోతుంటాడు ఎండ టైమ్స్ లో ఇది ఎసబెల్ ఆత్మా నువ్వు హీరో కానే కాదు నువ్వు జీరో టోటల్ జీరో నువ్వు అప్పుడే యశ్వబు నిన్ను దేవుని ఎత్తగలడు నేనే హీరో అనుకుంటే కంప్లీట్ డెప్స్ ఆఫ్ డెప్రవిటీ కింది దశకి నిన్ను పడేస్తాడు దేవుడు ఎజ ఆత్మ చాలా అసహ్యమైన ఆత్మ అది ఏం చేసింది తన సొంత భర్తనే చక్కగా నడిపించింది ఒక నరహం చేసింది ధన వ్యామోహంలో పడేసింది రాజు లాంటి వాడు రాజు వాడు వాడికి ఎందుకు చెప్పు నాబోటు పొలం ఉన్నది సరిపోదా త్వరలో పోతాడు కదా లోకం పెడిచి ఎందుకు నాబూతో నిరపరాధిని నాబూతు రక్తం చింగిల్ వచ్చింది వాడు కేవలం తన భార్య ప్రోత్సాహం వలన ఈ రోజు కూడా అంతే ఎండ్ టైమ్స్ లో ఈ రీతిగా తేలింది సేవ జీవితం మొదటి రాజుల ఒక విషయం నేను చూపించేసి ముగించేస్తాను మొదటి గ్రంథము పదహారవదేము ముప్పై ఒకటవ వర్షంలో ఏం జరిగిందనేది ఆ మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఎట్లా ఇది స్టార్ట్ అయింది ముప్పై ఒకటిలో ఎందుకంటే ఫస్ట్ టైం అక్కడ మనం చూస్తాం ఎస్ఎబే సంబంధించిన విషయం ముప్పై ఒకటి నేను వరకు చూపించిన గురించి ఆ స్త్రీ ఉత్తర దిక్కున ఈశ్వర ఎట్లా బయలుదేవత బరాధనకి నడిపించింది తన కుమార్తెని దక్షిణ భాగంలో యోషపాత కుమారునికి భారీగా పంపించి దక్షిణ దిక్కును ఎట నడిపించారు బయలుదేవత ఆరాధన మొత్తం రెండు దేశాలలో బయలుదేవత ఆరాధనని ప్రబోధించిన స్త్రీమే ముప్పై ఒకటో వచ్చి కుమారుడైన యరోబాము జరిగించిన పాపక్రియను అనుసరించి నడుచుకున్నట సంగతి అనుకుని అతడు అతడు అంటే ఆహా సీదనులకు రాజైన ఎట్పాయి కుమారుడైన వివాహము చేసుకుని బయలుదేవత పూజ దేవతను పూజించు వానికి మృకుచుండేను కాబట్టి సీదోనీల రాజకుమార్తెల్ కాబట్టి చూడండి రాజకుమార్తెలు ఎట్లా పవర్ఫుల్ గా ఉంటారు దేవతను పూజించు వానికి మృకుచు ఉండేను దేవుని కుమారుడు దేవుని బిడ్డ విశాఖలో పుట్టిన వాడు అక్కడ ఎట్లా తయారు చేయగలరు అక్కడ ఎట్లా జీవించగలడు తర్వాత ముప్పై రెండవ కట్టించిన అంటే పూజించడమే కాదు వాడు బయలుకి ఆ మందిరం కట్టించాడు అంట సోమరౌన్ లో తాను బయలునకు కట్టించిన మందిరం అందు బయలుకు ఒక బలిపీఠం కట్టించాను ఇప్పుడు కేవలం పూజించిందే కాదు బలిపీఠం కట్టించి మందిరం కట్టించండు ఇప్పుడు దాని మీద బలి అర్పించండు ఇప్పుడు ముప్పై ఈ రోజు కూడా ఇది మన దేశంలో ఉంది మరియు ఆహాబు దేవతా స్థానం ఒకటి నిలిపెను ఇది నాన్ నాన్ అంటే నాన్ క్రిస్టియన్స్ అనొచ్చు మనము రీతిగా చెప్పాలంటే ఈ స్తంభాలు పెడతారు అన్నట్టు ఇది మీరు ఎప్పుడన్నా చూడగలిగిందా ప్రతి టెంపుల్లో స్టార్టింగ్ లో ఉంటుంది అక్కడ ధ్వజ స్తంభం అంటారు దాన్ని వాళ్ళు ప్రతి టెంపుల్లో దాని కింద బంగారం పెడతారు చక్రవర్తి వింటే కొంచెం రోజు ఆ స్తంభం కింద బంగారం పెడతారు అన్నట్టు కింద తర్వాత మీరు మాస్కులు చూడండి మాస్క్ దగ్గర ఒక స్తంభం ఉంటుంది కాబట్టి బలి బయలు దేవత ఆరాధన మన దేశానికి వచ్చింది శివుని రూపకంగా ప్రతి దాంట్లో ఉంటాయి మీకు ఈ స్తంభాలు కాబట్టి ఎండు టైమ్స్ లో ఇప్పుడు చట్ట పడతారు కదా స్తంభాలు రూపరల్లాగా పాయికి కట్టేస్తుంటారు స్తంభాలు ఎండ్ లో ఈ ప్రతి దశలో ఉంటాయి ఈ స్పిరిట్స్ ఆ ఈ ప్రకారం ఆహాబ తన పూర్వీకులైన ఇస్రాయలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయల దేవులైన యహోవాకు కోపం పూజించండు కాబట్టి ఇటువంటి గుణగణాలు ఇటువంటి జీవన విధానాలు ఉన్న వారందరూ ప్రభుకి ఆ కోపం కోపాన్ని పూటిస్తారు ఇంకొక వాక్యాన్ని చూపించి నేను క్లేజ్ చేస్తాను పద్దెనిమిదవ అధ్యాయం అదే పుస్తకము మన రాజుల గ్రంథము పొద్దు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూస్తాం ఆ వాక్యం యజబెలు యహోవ ప్రవక్తలను నిర్మూలము చేయించుండగా స్త్రీయ తయారలు కూడా అది చేసింది కదా అని ఇక్కడ ప్రకృతి సహజంగా జరుగుతుంది అక్కడ ఆత్మీయత జరుగుతుంది ఆ పాస్టర్స్ ని సేవకులని సెడ్యూస్ చేసింది వ్యామోహంతో మోసగించింది వాళ్ళని మోసగించి వాళ్ళతో విభిచరించింది ఆ స్త్రీ కానీ వాక్యం మటుకు చెప్తుంది ఎంత ఆశ్చర్యం కదా వాక్యం చెప్తూ అట్లా ఎట్లా చేయగలరు వాళ్ళు అంటే అది చర్చ అంటమా యజలు యహోవా పర్వతాలను నిర్మూలన చేయించుండగా గుహలో ఏవదేసి మందిగా నూరు దాచి అన్నపణలు వారిని పోషించాను దాని తర్వాత ఏలి అక్కడ ఏలి కామెంట్స్ విషయం మనం చూస్తున్నాం యహోవా ఎజబెలిసి ఏవో పర్వతులా నిర్మూలన చేస్తున్నది కానీ గుహలలో కొంతమందిని దాచిపెట్టినట్టు మనం చూస్తున్నాం అహబ దేశంలోని ఉదక ధారలన్నిటినీ అంటే నీళ్లు కదా నీళ్లు ఫ్లోస్ అంటాం ఉదక ధార అంటే ఫౌంటైన్స్ నీళ్ళ ఫౌంటైన్ స్ప్రింగ్స్ అంటాం వాటిని వాటి అన్నిటినీ నదులను అన్నిటినీ చూడబోయి పశువులన్నిటిని పోగొట్టుకోకుండా కంచర గాడులను ప్రాణాలతో కాపాడటట్టాయి మనకు గడ్డి దొరుకుతుందేమో అని తెలుసుకోనమని ఉపదేశ్వ ఆగ్చిం కదా ఇవన్నీ కొంచెం డిఫరెంట్ డైమెన్షన్స్ అయిందంటే కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఏదో బేలు మటుకు ఎంతమంది ప్రవర్తులని నిర్మూలించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం నాలుగవ వచ్చిన ఏడవ వస్తున్నాం ఏడవతి అది చూసి ముగిస్తాను ఏడవ వచ్చిన అంటే ఎంత శరీరమైంది అన్నట్టు మన ఏదో బేలు తన భర్త ఎంత శారీరకంగా జీవించాలనేది చూపిస్తుంది ఏలి అడగ నేనే చెప్పాను వాని దగ్గరకు పోయి ఏలి ఈ చిట్ట ఉన్నాడని తెలియజేయమని చెప్పాను కాబట్టి సరే ఇంత డీటెయిల్ మనకు అవసరం లేదు నేను ఇక్కడ వాచ్ చేస్తాను ఇరవై ఒకటో అధ్యాయం ఒక్క తేదో డిసైంది ఇరవై అధ్యాయం పద్దెనిమిదిలో చూస్తున్నాం కానీ ఇరవై అధ్యాయం ఏడవచనం కరెక్ట్ ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో అందుకు అతని భార్య నేరగదు ఇసే ఇప్పుడు రాజపరికలన చేయటం లేదా వెచ్చగొట్టడం జగ్జీ సింగ్ అంటాం రీతికి చెప్పాలంటే లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము నేనే ఎదురయ్యలేడన్న నాబోతు ద్రాక్షతో అతన్ని కిపించదని అతనితో చెప్పి ఆహావేరట తాకిదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకిదును నాబోతు నివాసం చేయి పట్నం ప్రజలకు సామర్లకు పంపిణి ఆ తాకిదించలేమనగా ఉపాసీ నమ్మో జరగవాలని మీరు చాటించి నాబోతు జనుల ఎదురుగా నిలబెట్టి మేము దేవుని రాజుని దూషించుతూ అని అతని మీద సాక్ష్యం పోలగట్టకు పనికి మారిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పు ఆయన మీద అతన్ని బయటికి తీసుకొచ్చి తీసుకుని తిరగరాలు చదవచ్చు చూడండి ఇటువంటి ఐడియాస్ క్రూరమైన ఐడియాస్ ఎట్లా వస్తాయి చెప్పండి దృష్ట ఆత్మ నుంచి వస్తాయి కాబట్టి బయలు ఆత్మాన్ని అనుకరించిన స్త్రీ కాబట్టి ఎట్లా నాబోత్ మీద అన్యపరాధి మీద అటువంటి నేరారోపణ చేసింది ఎండి టైమ్స్ లో ఇది చర్చ సిస్టమ్ గా జరుగుతుంటది నేరారోపణ ఎదుడేలు ఆత్మ ఎండి టైమ్స్ లో ఇట్లా మోసగిస్తూ ఉంటది గొప్ప జనాన్ని కాబట్టి వీటన్నిటి గ్రహించిన గా ఉండి ఎండి టైమ్స్ లో చర్చ సిస్టమ్ నుంచి ఆ గొప్ప బయటికి తీసుకొని రావాలా లేకపోతే మటుకు ఖచ్చితంగా విశాఖాలు ఏ రీతిగా నిర్మూలించబడ్డారు తన సేవకు ఏ రీతిగా నిర్మూలించబడ్డారో చాలా మంది మాయమైపోతున్నారు చర్చ సిస్టమ్ నుంచి ఇవన్నీ సత్యాలు బయట వస్తున్నట్టు దేవునికి మహిమ మనం ఘనత అర్పించుకుందాం ప్రార్థనా పూర్వకంగా పరశుధర ఒక దేవ మీకు వదాలేశయ ప్రియదేర సంఘం ప్రవ్వ అది సర్పంలకు సాదృశ్యం అని మీరు మగ్గైన వరనే చూపించినారు ప్రభ గతంలో అది అసిరియా దేశానికి సాదృశ్యంగా ఉందని మీరు చూపించినారు ప్రవ్వ దాని తర్వాత మెంట్ ముగింపు దశలో గ్రీసు దేశానికి సాదర్శంగా ఉన్న మీరు మాత్రం మాట్లాడనారు ఇవన్నీ తిరిగి తిరిగి రప్పిస్తానన్నమాదే మా కాలానికి ఇప్పుడు ఇది చర్చ సిస్టమ్ ఉంది ప్రభా ఆ రోజులలో ప్రకృతి సహజంగా ఉంది ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఉంది ప్రభు వీటిని గ్రహించి జాగ్రత్తగా మేము పరిశీలించాల ప్రతి ఆత్మని సభ్యులు ఆత్మ విజృంభిస్తుంది ప్రభా ప్రపంచం అంతటా గొప్ప గొప్ప పాఠశాల పడగొట్టింది దాని ఆత్మని మేము అసహించుకుంటున్నాం ఈ క్షణం దానింతా మాకు ఎటువంటి సహవాసం లేదు ప్రభుత్వించి మీరే మహిమ నుండి మమ్మల్ని ఆక్రోషుకున్నాను ప్రార్థిస్తున్నాం ఒక్కొక్కరిగా మనం ప్రార్థన చేసాం ప్రేయర్ స్టార్ట్ చేసేసినాక మనం ఈ సెషన్ ముగించుకోవాలి సరే ప్రార్థన చేసాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణ మహం మహిమ గల కృపాసత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకు వర్ణాన్ని ప్రభా నా దేవనా ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ ఈ రోజు మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ యజమాలు ఆత్మ ఏ రీతిగా అది తాండవీస్తుందో యుగ సమాప్తిలో ప్రభా అది పాత నివందల కాలంలో ఆ రీతిగా ఉంది ప్రభా ప్రకృతి సమయం కానీ ఏ రీతిగా మనుషులు ప్రభా సంఘాల ప్రభావ మనుషుల ప్రభా తిరుగులను పట్టి పీడిస్తుందో ఆ విషయం ప్రభా మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ ఎసనికే వన్నాలు ప్రభావ ఏక ఎంటర్టైన్మెంట్స్ ఉన్నా మేము ప్రభా ఆ ఆత్మని అసహించుకోవాలి ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలి ఈసు ప్రభా అయినా ఈసూప్రవైనా మీరే మాకు సహాయకులు నడిపించాలి దాన్ని కుజుక్ తిన ప్రభావా ఏ రీతిగా గుర్తుపట్టాలనే విషయాన్ని మాకు నేర్పించినారు ప్రభానికి వన్నాళ్ళు ఓ ప్రభా ఒక ఇసు ప్రభా ఒక సంఘంలో ప్రభావం తంత్రులను ప్రభావం గుర్తించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రీతిగా గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రభా కానీ ప్రభావిరు మాకు చూపించిన ఎన్నో వాక్యూలు ప్రభావ అది ఎట్లా ఉంటుందని దాని స్వీట్ ఏ రీతిగా పనిచేస్తుందో చూపిస్తున్నారు ప్రవ్వా అలాంటి గుణగాలు మాకు ఉండదు ఇస్తే ప్రభావా ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలా ఇదంతా చర్చ ఇష్టం ఉందని మీరు మాకు చూపించారు ఆ ఒక నుంచి మీరు మమ్మల్ని బయట తీసుకొచ్చినా ఆయన దాన్ని మీకు వన్నారు ప్రా ఆయన మరి విశేషంగా మరోసారి ప్రభా ఒక విషయాన్ని మీరు మాకు చూపిస్తున్నారు ఓ ప్రవ్వా ఎందుకు నిమిత్తమైన ప్రభావం చూపిస్తున్నారు ప్రభా అవి గొప్ప ప్రకటించి ప్రభావ ఆ స్వీట్ నుంచి ప్రభావలు విడుదల పొందాలని మీరు సహాయపడండి ఆయన ఇసుక బలవంతుల చిత్రాలు పట్టబడినారు ప్రభా నాయన వాళ్ళని ఆర్టిఫై చేసుకున్నారు ప్రభావ తన సర్పములు తేలి గుంపులో ప్రభావ నైనా ఏసిన ఏ రీతిగా నేను ప్రవ్వా నా ప్రభావ ఒక గొప్ప జన సమాన్ ప్రభావ మేము బయట తీసుకొని రావాలా ఆ బలవంతులు చేతి వాళ్ళ ఇంట్లో చొచ్చి ప్రభావ మిమ్మల్ని బయట తీసుకొని రావాలా ప్రభా నైనా ఏ రీతిగానేది ప్రభావ మీరే మాకు మార్గం చూపించండి ఎన్నో విషయాలు మాకు మార్గం చూపించినారు వాక్య ప్రకారంగా మాతో మాట్లాడుతున్నాను నేను అదే ప్రయాణాల వాటిని జాగ్రత్తగా పరిశీలించాలా ఆ వాక్యను పట్టుకుని ప్రభావం ముందుకు సాగిపోయి బిడ్డలుగా తయారు చేయండి ఆత్మవలన కట్టుకు మాకు అవసరమైనా ఓ ప్రభావ పరిశుధాత్మ అభిషేకం ఎంతో అవసరమైన పరిశుద్ధికి తండ్రి శత్రు బలం ఎదిరిస్త ప్రభావ అయినా శత్రు అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినైనా ఆ అధికారం మీరు వాడుకోవాల ప్రభావ ఎంతకాలం ప్రభావ మనుషులైనా ఎంతో అధికారం మీరు ఇచ్చినారు అథారిటీ మీకు ఇచ్చినైనా కానీ ప్రభు మనుషులు వాడుకునే స్థితిలో ఉన్నారు ప్రభా ఈ రోజు కూడా ప్రభావ కాబట్టి ప్రభు ఈ రోజు అయినా వాటి మీ వాడుకోవాల ప్రభావ మీ మయమార్దమై ప్రభావ నైనా ఈసు ప్రభావ తండ్రి ఈ శత్రువుతో మేము యుద్ధం చేయాలా దురాత్మ సమూహంతో ప్రభావం ఓ ప్రభావం లోకమంతా పీడింపబడుతుంది ప్రవ నైనా ఇసు ప్రభావిత మేము జయించాలా ఓ ప్రభా సర్వాంజీ కావచ్చు ఎన్నో విషయాలు ప్రభావీ రాసిన పత్రికలు మాకు చూపించినా నైనా ఒక ఆత్మీయమైన విషయాలు ఏ రీతిగా స్పిరిచులుగా ప్రభా అది ఏ రీతిగా యుద్ధం ఉంటుందో అనే విషయాలు మాకు చూపిస్తున్నా ప్రభా ఓ ప్రభా హృద్ధిలో మేము చూడగలుగుతున్నాం ప్రవా రీతిగా ప్రభావా కానీ పత్తి బిడ ప్రభా ఈ ఆత్మీయ సత్యాలు చూడాలా ప్రభావ జీవితాలలో ప్రవా ఎందుకంటే ప్రవ్వాత వివతించిన సమస్త గొరవైన ప్రభా అది ఆత్మీయమైన ప్రభావ కానీ ఆత్మీయమైన విషయాలు ఓ ప్రభాది అది చూడాలంటే ప్రభావ అది ఎంతో ప్రయాసంతో కూడింది ప్రభా ఆయన అది అందరూ చూడలేరని వాక్యం చెప్తుంది ప్రకృతి సంబంధించి మేము చూడలేము కాబట్టి మేము ఆత్మస్వరూపులుగా మేము తయారు కావాలి ఆత్మ ఆత్మ అన్నిటిని వివేక్షించాలని వాక్యం చెప్తుంది ప్రవ్వ ఆయన మేము ఆత్మస్వరూపులుగా తయారు కావాలా మరి విశేషంగా గొప్ప జనం కూడా ప్రభావ ఈ సత్యం వాళ్ళు పరిశీలించాలా వాళ్ళకి మేము ప్రకటించాలా ప్రభావ వాళ్ళకు కనువిప్పగలగా తండ్రి మీ వాక్యంతో బిడ్డలు ఆకర్షింపబడాలా ప్రభావ నైనా ఇక చివరి కాలంలో ప్రభావ ఎందు టైంలో ఉంటున్నాం ప్రభావ బహు విజృంభించి ప్రభా ఆత్మ పనిచేస్తుంది ప్రభా ప్రపంచమంతానైనా ఆయన ఈసారి మనుషులు ఎంతోమంది అపగతులు నడిపిస్తుంది ప్రభావ ఎంతో మంది విగ్రహాలు ఇంతటా బహు భయంకరంగా ప్రభావ ఆ దురాత్మ మనుషులు పట్టిపీడిస్తుంది ప్రభా ఆయన ఇసు ప్రవర్తించి మనుషులంతా విడుదల పొందాల ప్రభా మీ బిడలన ముఖ్యంగా గొప్ప గొప్ప జనం పట్ల మీ కనికరిని చూపించిన అయినా వాళ్ళు కృప అనుగరించమని ప్రార్థిస్తాం ఆయన బిడ్డల ప్రవర్తించి బయటకు వచ్చేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం ప్రకటించకపోతే ఏ రీతికి వాళ్ళు బయటకు రాగలరుపోవ ఈ వాక్యం మేము ఏ రీతిగా ప్రభావం వాటి నుంచి వాళ్ళు విడుదల అన్నారు నసంపుకుడు ప్రభా ఆయన చూస్తున్నారు కానీ చదువుతున్నారు కానీ ఈ రోజు కూడా క్రైస్తవులు ప్రభాటిని గ్రహించని స్థితులు ఉన్నారు ప్రభా ఆయన ఇసు ప్రభు పిలిప్ వెళ్ళి ప్రభా అతనికి ఒక లేఖ భావన అర్థం చేసి చేసేంత వరకు ప్రభావ నసంపుడు గ్రహించలేదు ఈ రోజు కూడా క్రైస్తువులు ఆరిస్తున్నారు ప్రభా వాక్యాలు చదువుతున్నారు కానీ ప్రభాట్ని అర్థం చేసుకునే స్థితిలో ఆత్మీయ దశలు ఎదుగులేని స్థితిలో ఉన్నారు ప్రభా కణి మన ప్రారంమైన కృప చూపించమని ప్రధిష్టమైన ఓ ప్రభా అంతకంతకు మోసపోతున్నారు ప్రభా అబద్ధ బోధన పడి ఆయన అబద్ధ బోధించే వాళ్ళు అంత విడుదల పొందాలా ప్రభావ ఆయన ఈ యొక్క విషయాలు మాకు చూపిస్తున్నారు ప్రభా అయినా వీటిని ధైర్యంగా మేము ప్రేమతో ప్రకటించాలా ప్రభావ ఓ దేవాతి దేవన ప్రభావ శత్రువు గమ్యులు ప్రభావ అందకాల పడిన ప్రభా బంధకాల వాళ్ళు వాళ్ళు పీడిస్తున్నారు ప్రభావిని ఓ దేవ వాటితో మేము యుద్ధం చేయాలా ప్రభావని జయించాలా ప్రభ ఎందుకంటే అధికారం మీరు మాకు ఇచ్చినారు అది మేము పోగొట్టుకోకుండా ప్రవ ఓ ప్రభ తండ్రి మీరు విజయం పొందుకుని బిడ్డలుగా తయారు చేయని ప్రభావ ఆ రీతిలో గొప్ప జనం అంతా బయటికి రావాలా ప్రభావ ఓ ప్రవ ఈ యొక్క సత్యని మేము ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రభావ అయినా ఇక ఈ చివరి కాలంలో ప్రభావ ఎంతో మంది ప్రవ్వాన్ని చూడలేకపోయినారు ప్రభా కానీ విశేషమైన రీతిగా ప్రవ్వా ఓ ప్రభ ఎన్నో మా కొరకు దాచబడినాక అక్కడ మర్మాలను ప్రభావ మీరు మాకు ఈ కాలంలో మాకు ఇప్పుతున్నారు ప్రభావ ముద్రలు ఇప్పబడుతున్నాయి ఓ ప్రవాహ గ్రంథంలో రాయబడిన ప్రతి ముద్రలు ఇప్పబడుతున్నాయి అవి మేము చూడగలుగుతున్నాం ప్రభా మీ ఆత్మీయ నేతలు కనిపి చూసి కన్నులు మాకు అనుగ్రించినాయినా ప్రభా శరీకంగా ఉంటే ఇటు మేము చూడలేం ప్రభావా కానీ ఆత్మంగూసిన వాక్యం చెప్తుంది కనుక ప్రభావ మేము ఆ రీతిగా మేము ప్రయాస పడాలా ప్రభావ ఎన్నో విషయాలు మీరు చూడాలా ఎన్నో దాచబడి మా కొనుకైనా ప్రభా నా తండ్రిని మీ జ్ఞాపకం చేసుకో ఈ క్షణం మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభావా స్థితికి మేము ఎదుగులాగానే మీరు సహాయపడండి ఓ ప్రభావ మేము ప్రార్థించుకుని పోయేది కాదు ప్రభావ నైనా ఇసు ఎంత పని ఉన్నా గానీ ఎంత ఉన్నా కానీ అలసట ఉన్నాయి కానీ ప్రభావ మీ వాక్యం మాకు ఆసక్తి కలగల ప్రభావ మా ఆసక్తిని ఇంకా తృప్తిపరచండి మా ఆసక్తిని ఇంకా రెట్టింపుజని ప్రభావ నా దేవ ఇసు ప్రభావ తల్లి ఇక ఓ ఈ వాక్యం ఇప్పుడు మేము పట్టుకునే జ్యోతుల వల్ల మేము ఓ ఒక్కలైన జనుల మధ్య మీరు జీవవాక్యం పట్టుకునే జ్యోతుల ఉంటారని వాక్యం చెప్తుంది ప్రభావ ఆయన ఈ జీవవాక్యం మీకు వెలుగైన వాక్యాన్ని ప్రభావ మేము చీకటి గల ఆ వెలుగు రావాలి ఇసుప్రవా ఆ చీకటి గల మేము బయలుదేరాలి ప్రభావ ఎందుకంటే వాళ్ళు బందీ గృహంలో పడి ఉన్నారు విబిడలనైనా ఇసు ప్రభ వెలుగులు మేము ధరించుకోవాలి ఆ చీకట్లో వాళ్ళు వెలుగులోకి వస్తారు ప్రవ్వ గొప్ప వెలుగులు చూస్తారని వాక్యం చెప్తుంది ప్రవ్వా అది ప్రవచనం వేరే వేరే టైంలో ఉన్నాం ప్రవ ఆయన అనేకులు ప్రవ ఈ తీరుకుండి ఈ కొన నుంచి ఆ వరకు నలుదిక్కు నుంచి యహోవ మందిర పర్వత మీదకి వస్తారని వాక్యం చెప్తుంది ప్రవచనం अभी नेरवे टाइम को मे सिद्ध पड़ता प्रबंध प्रवा अभी द्वारा नेरवे आदिष्टा गोपदेव आ स्थित की मे यदा रीति मे तीर्च प्रव्वा అయినా బహు విశేషమైన విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ ఎంత దీర్ఘంగా ప్రభావ మీరు మాకు ఒక చిన్న పిల్లలు ప్రభావితిగా చెప్తారో ఆ రీతిగా ప్రభా మమ్మల్ని మెల్లమెల్లగా ఒక దశ ఒక దశకు నడిపిస్తున్నారు ప్రభా ఇంతకాలం వరకు దాన్ని బట్టి నీకు అన్నాను ఇంకా విన్న వాక్యాలంటే మేము మర్చిపోకండి ఎవరేసుకోవాలా ప్రభావ ఓ ప్రభావ అన్నింటినీ ప్రకటించాలా ప్రేమతోనైనా అలాంటి స్ప్రిట్ను అలాంటి ఆత్మను మాకు అనుగ్రహించినైనా మీలాంటి మనసుని ఓ ప్రభా నేను వాక్యం ప్రకటించినా ఎక్కడికెళ్ళి స్వార్థ చెప్పినా మా ప్లేస్ లో ప్రభా మీరుంటే ఎట్లా వాక్యం చెప్తారు మేము అట్ట మేము చెప్పాలా ప్రభా ఓ ప్రభావ మీ అలాంటి మీ మనసు మీకు తలంపులు మీ దైవికమైన నడిపింపు మాకు అనుగ్రహించింది ప్రభావ మీరు అధికారంతో వాక్యం చెప్పినారు ప్రభావ మీ చిన్నగున్నతో ప్రభావ ఆయన ఇష్ట ప్రభావ ఆ అధికారం మీరు మాకు అనుగ్రహించారు ఆ అధికారానికి మేము లోబడుతున్నాం ఆయన వర్షదు తండ్రి మీ ఆత్మను మాల పెట్టినారు ప్రభావ మీరేమో నడిపించమని ప్రార్థిస్తాం నడిచేది మేం కాదు ప్రభావ మాట్లాడేది మేం కాదు ప్రభావ ప్రకటించేది మీ ఆత్మను మా మన మీరు మాతో మాట్లాడుతున్నారైనా దాన్ని బట్టి మీకు అన్నాను ఇసు ప్రభా మేము ఎదగాల ప్రభావ మా జీవితాలలో ఆత్మీయ జీవితంలో మార్పులు రావాలా ప్రభావ ఇసు ప్రభావ ఆ కాలంలో జరిగిన దృష్టాంతాలు ప్రభావ ఆయన ప్రభావ తను ఎంచుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు మేము ప్రత్యక్షణ మా జీవితాలను మేము పరిశీలించుకోవాలి మేము విషయం ప్రత్యక్షణ మేము దాని ఓ ప్రభు వాక్య ప్రకారంగా మేము పరిశీలించుకోవాలి ప్రభావ కేవలం ఇదేమో ఒక మార్గం అయినా మీ వాక్యమేమొక మార్గం ప్రభావ మీ వాక్యమే మమ్మల్ని సరి చేసారు ప్రవ్వా ఆయన మా జీవితాలు ఇంకేమైనా బలహీనతలు ఉంటే ప్రవా ఇంకేమైనా ప్రభావ మీకు ఆయాసకరం ఉంటే ప్రభావాటి నుంచి మాకు విడదలయించాం ప్రవ్వా ఆయన వాటిని షేదించుకోకొని పోవాలా ముఖ్యంగా శరీర బలహీతలు ప్రవంటిని షేదించుకోవాలి ప్రవ్వా ఆయన ఆత్మసిద్ధంగా ఉంది ప్రభావ శరీరమే బలహీనంగా ఉంది ప్రవ్వా ఆ బలహీనత నుంచి మాకు విడుదల కల్పించిన ఆయన మేము ఎప్పుడు అప్పుడే బలవంతులని పవన్ చెప్తున్న ప్రభ అంత ధైర్యంగా మేము చెప్పాలా ప్రవ్వా ఆయన మా బలహీతలందు కూడా మేము మేము మీందు అతిశయించాలా ఎందుకంటే ప్రభావ అతిశించేది మాది ఏం లేదు ప్రభావ కేవలం మీ సెలవు మరణం అందే ఆ యోగ్యత కూడా మాకు లేదు ప్రభావ అంతగా ఏముంది ప్రభావ అది కేవలం మీ కృపనే నాయన నీకు వర్ణాలి సో ఏ రీతికి చూసినా కానీ ప్రభావ మాకు ఏం లేదు ప్రభావ సమస్య మీరు ఇచ్చిందే ప్రభా ఆయన ఈసూ ప్రభా తల్లి మీ బిడలుగా మమ్మల్ని తయారు చేస్తున్న ప్రభావ ఇంతకాలం వరకు ఆ ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడినారు ప్రభావ ఆయన అది మేము మర్చిపోకున్న ప్రభావ శక్తికి మించిన ప్రయాణం ఉంది త్వరలో ప్రభావ అది మేము సిద్ధపడాలో ప్రభావం తీర్మానించుకోవాలా ప్రభావ ఆయన ఈసు ప్రభా మీరు మాకు నిశ్చయించిన ప్రభావ నామ నిమిత్తం ఓ ప్రభా తను పోగొట్టుకున్న తన ప్రాణాన్ని పోగొట్టుకున్న నిత్య జన్ దక్కించుకున్నారు ప్రభా ఏసుక్రీస్తు అనే నామం కొరకు ప్రభావం ప్రయాసపడాల ప్రభా ఎందుకంటే మేము ఏది ఆశిస్తే అది అది ప్రాణం ప్రభా అది మీరు మాకు చూపించినారు అయినా కాబట్టి మీకంటే ఎక్కువగా మేము ఏది ఆశించదు ప్రభావ మీరు ఈ లోకలు మాకు పనిచ్చినారు ప్రభా అది మీరు సంపూర్ణంగా నెరవేర్చుకోవాలా అందులో ఎలాంటి డాగు మచ్చం అని లేకుండా సంపూర్ణమైన సత్యంగా మీరు ప్రకటించాల మనుషులకు అయినా గొప్పదేవ మీ ఎదుట మీ యోగులుగా ఉండాలా ప్రభావ సిగ్గుపడిన మీరు మంచి పని వారిగా ఉండాలా మీకు సత్యవాకి సరిగా ఉపదేశించే వాళ్ళగా ఉండాలా ఇస్తే మేము మీరు కనపరుచుకోవాలా ప్రభావ అయినా మీ మహిమని ప్రభావ మేము అనేకులు చూపించాలా మీకు దైవత్వాన్ని మేము చూపించాలా మనుషులకినైనా ఓ ప్రభావద్ధ బోధుల నుంచి ప్రతి సంఘం బయటకు రావాలా కాంక్రీస్ నుంచి గొప్ప గొప్ప సేవకులు రావాలా ప్రభు బయటికనైనా ఆ యజగురుల ఆత్మ నుంచి మనుషులు విడుదల పొందాలా ప్రభావేసుక్రీస్తు నామ ప్రభా అలాంటి అభిషేకాలు మాకు అనుగ్రహించినైనా ధైర్యంతో ప్రభా ఓ ప్రభా ఉజృంభించి ప్రభా ప్రేమతో అనేక మీకు ప్రకటించాలా అలాంటి రోషం కలిగి పౌరుషం కలిగి పరిశుద్ధంగా యదార్థంగా ప్రభావ మేము జీవించి బిడల మమ్మల్ని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందలేసా ఎన్నో విషయాలు మీరు మొత్తం మాట్లాడినా ప్రభావ నీకు వనాలనిసయా నీకే కృతజ్ఞతలు ప్రవ్వ నేను ఎంటర్ టైమ్లో ఉంటున్నాం ప్రభావ మేము అనేకమంది విషయాలు మీరు మాకు బయలుపరచాను ప్రవ్వాటి మీరు జాగ్రత్త పట్టుకోవాలి అంచలంచెలుగా ఒక దశ నుంచి ఆ స్పిరిచువల్ లెవెల్ మీ అడుగులు మీ ప్రపంచంలో అడుగులు పెట్టాలి ప్రభావ ఆ స్థితికి మేము ఎదుగులాగన ఓ మీకు మహిమ స్వరూపంగా మేము మారాలా ప్రభావ ఆత్మలో మేము జీవించాలా ప్రతిక్షణం క్షేరం ఎప్పుడైనా కానీ ప్రభావ మేము ఆత్మలోనే జీవించాలా ప్రభావ ఎందుకంటే మీరు ఆత్మస్వరూప దేవుడు ప్రవ్వ మేము కూడా ఆ రీతిలో మీ కొరకు జీవించాలా ప్రభు అలాంటి అనుభవంలోకి మమ్మల్ని నడిపించుకోవాలని ప్రార్థిస్తామైనా గొప్పది ఒక వైరస్ బాధ్యతలు అందరూ అది మరి బహు వీచింపు మళ్ళీ వాళ్ళు తాండవీసిన అది మా మధ్యనే ఉందని మీరు మాతో మాట్లాడారు ప్రభావ ఆయన ఇసు మేము జాగ్రత్తగా మేము జీవించాలా గొప్ప జనం ప్రభావ దాని నుంచి వాళ్ళు విడుదల పొందాలా తాకని ప్రభావ స్వస్థత అనుగ్రహించని ప్రభావ ఆయన ఇసు ప్రభు మేము పశుద్ధులు ప్రభావ మేము కూడా పశుద్ధి ప్రభు మీరు ఔషంగల దేవుడు ప్రభావ మేము కూడా మీరు మీ కొరకు రమం నిమిత్తం ప్రవ్వా ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు ప్రభావ ఎక్కడ కూడా సమాధాన పడది లోకంతో ప్రభావ ఆయన మీతో మేము సమాధాన పరుచుకున్నారు ప్రభావ మీరు చెప్పిన వాక్యం మీరు ప్రకటించాలి ప్రభావ ఎందుకంటే మేము చెప్పే బోధ అబద్ధము సత్యం మమ్మల్ని హెచ్చరించిన ప్రభావం చూసుకోమన్నారు ప్రభావ కాబట్టి ప్రభా ప్రతి క్షణం జాగ్రత్తగా మేము పరిశీలించుకొని మీరు ప్రకటించాలన్నా మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించిన ఆయన మీ ఆత్మ లేకుంటే మేము ఆ రీతికి నడవలేము అది అసాధ్యం ప్రభావ ఎందుకంటే దుష్ట ఆత్మ ప్రభావ మనుషులు పట్టిపిడుస్తుంది ఈరోజు ప్రపంచం అంతా ఎటు కడితే ఎటు ప్రభావ పరిగెత్తిస్తున్న మనుషులనైనా ఓ ప్రభావ తన ఆ రీతిని వండుకున్న ప్రభావ మీ ఆత్మ ప్రభు మీ చూపించిన మార్గం దృష్టాంతం జరిపించిన మార్గం పట్టుకుని ముందుకు పోవాలా ప్రభావ అందుకే నిత్యం ప్రతిక్షణ పరిశుద్ధాత్మణి ప్రార్థించాలా ప్రభావ అలాంటి బిల్లుగా అమలు అందరూ తయారు చేయని గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ని అందరి మీద కుటుంబాల మీద ఆస్వాదించండి దీవించండి ప్రభు స్వస్థతలు అనుగ్రహించని సమాధానం అనుగ్రహించండి ఓ ప్రభావం తన ఆత్మీయీవితంలో ఇంకా వృద్ధిపరచండి ప్రభావ ఇంకా అంచల వాక్యం లేదు కల జ్ఞానం లేదు కల సేవ పరిచయం అంతట్లో ప్రభా మీరే సహాయకు నడిపించి నూతన అభిషేకం మీ వాడుకోని ప్రభు పోతాండి కుటుంబాలను ప్రతి అవసరం తీర్చండి అడ్డగిస్తున్న ప్రతి క్షీకరి దురా అంధకార శక్తులు ఏసు క్రీస్తువునా గర్దిస్తున్న స్థితం శక్తుల ప్రతి కుటుంబానికి ఆలోచించడానికి వీలెదు శివులకు అడ్డమవుతున్న దృష్ట శక్తిని ఏసు గర్దిస్తే విడిచిపెట్టుకోమని ఆగ్రహిస్తున్నాను ఏసుక్రీస్తున్నా ప్రభావ నిరేమో సహాయకు నడిపించిన ప్రతి ఆటంకాలు తొలగించిన మేము పో మార్వంతలు మీరు సరళం చేయండి ముఖ్యంగా ప్రభావ ట్వంటీ సెవెంత్ మంత్ ఎండింగ్ లోవార్థ నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్తుంది ప్రభావ ఆయన మీరే మాకు సహాయకులు నడిపించు ప్రభావ ఆయన మీ ఆత్మధ్వర్మను నడిపించండి మీరే మాకు బయలుపరచుని ఏ రీతిగా మీరే మార్గం చూపించండి పశువుతాండి మీ ఆత్మధర్మను నడిపించిన ప్రభావ మీరు గొప్ప విజయం కలిగిన అద్భుతాలు ఆశ్చర్యాల విశేషమైన అద్భుతాలు అక్కడ జరిగించండి పత్తి కూడా మీరు వాక్యంతో ఆకర్షించుకోవాలి రక్షణ మార్పు రావాలా వాళ్ళ జీవితంలో సమర్పించుకోవాల ప్రభావ ఆ పట్టణంలో ఆ కుటుంబాలు సంతోషం కలగల ప్రభావ ఉదయవాళ్ళ అభిషేకంలో మనం నడిపించాలంటే గొప్ప కాలం మా జీవితంలో అందరూ శివ జీవితం జరిగించమని ప్రార్థిస్తాం ప్రయాణవంతలు మాకు విజయం అనుగరించండి ఆయన ఈ దినవంతా ప్రభావ మీకు నూతనమైన కృపణ అను గురించి మమ్మల్ని నడిపించండి నూతన అభిషేకం నింపండి మేము మార్గవంతలో సరళంచిన చేసి ప్రతి పనిమంతలో విజయం అను గురించిన ఆయన ప్రవా అయినా ఏసు ప్రవణాన్ని నీకేం అన్నా నిసయ్య మీరే మాకు సహాయకులు నడిపించండి ప్రతి బిడని మీరు మీ రాకులకు మమ్మల్ని అందరు సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామూన ప్రార్థించిన తండ్రి ఆ ఎంతైనా నమ్మకూరు ప్రతిపాదాలకు స్థితిలో అమ్మత్రం చూపించుకుంటున్నాం చండి ఎంతైనా నమ్మకూరు ఎంతైనా ప్రేమలు బిందూ థ్యాంక్ యూ ఎన్ని యొక్క ప్రేమకి ఎవరు నచ్చి నేను ఆశీర్వించుకుంటున్నాను త్యాంక్ యూ ఆత్మ ఈరోజు అనేక మంది విశ్వాస జీవితాలు జీవితాలు వచ్చి ఉండగా అది అటు ఆత్మ నుండి విడుదల గురించి ప్రార్థిస్తున్నాం పోయింటే ఆత్మ పోయింటే దూరంగా చేస్తుండీ నరకానికి శాకానికి గురించి మనకు వెళ్ళి మీరు మాకు అనుకున్నటువంటి రాయని కొన్ని ఆచరించుకుంటున్నాం వింటండి మేము వేసి చూడటానికి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ప్రతికరీ కొన్ని ఆచరించుకుంటున్నాం మీ యొక్క నాడు సంకల్పం మీ యొక్క చెప్పడం అయ్యాధంగా ఎక్కడెక్కడ నుంచి వచ్చి అయ్యా నన్నుకో ఏంటంటే మీ కాస్ ఇందులో చేరడానికి అయ్యా మీ వైపు చూడటానికి తండ్రి లోపస్థుల మరి ఉండగా అయ్యా మమ్మల్ని చిన్న దింపుగా మేము వైపు చూడటానికి ఏర్పాటు తీసుకున్న ప్రతికరణించుకుంటున్నాను తండ్రి స్తున్నాను కనిపరుస్తున్నాను తండ్రి అయ్యా ఏమిటి తండ్రి మీ యొక్క మంచి స్థలానికి అయ్యా మీ యొక్క ప్రేమకి అయ్యా మీకు డైకే మీకు ఆ చది ఆకాశ మహాకాశాలను పట్టిదే చండి అయ్యా మీ యొక్క మీ యొక్క పాదాలు కొట్టుకుంటున్నాను తండ్రి వేడుకుంటున్నాం సాయం చేయండి నడిపించి ప్రార్థిస్తున్నాం అక్కడే జరిగింది మీ కునం విడిపించుండగా సాయం చేయండి విడిపించుకుండగా సాయం చేయండి తింటుంది అంత అయినా ఎంత అయినా అయ్యాండికి అయ్యాండి అయ్యా అయ్యా చేసుకోండి నమ్మ సాయం ప్రేమి మధ్యలో అనే సపోయింది ప్రజలు నమ్మ సాయం చే అనుగ్రహించండి ఆత్మీయ కార్యం పర్వతమైనటువంటి కార్యం జరగటానికి ప్రంగుల గురించండి ఒక సాక్షులు కానీ మనకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రాజాత్మయండి ఆరాధిస్తున్నాం తండ్రి అనేక సాక్ష్యాలను లేకపోతే అయా ఒక జీవనతోటిన ఆదేశాన్ని అయా ఒక విద్యతో ప్రపంచాన్ని మనకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రాజానికి వ్యతిరేకం ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తులని అధికారాలను అధిపతుల్ని సముదాయాలను దేస్తుంది కుటుంబ కార్యం దొరుకుల సహాయం చేయండి దేశాధికారులు నాయకులను అధిక ఆరోగ్యం ప్రార్థిస్తున్నాం ఇప్పుడు మొత్తంలో దేవా నమ్మకం ఏదైనా వచ్చిన కుటుంబండి అయ్యా జీవనోత్పదలు లేవాడు కంటే ఉన్నటువంటి ఆదాయంలో వ్యాపారాలు నష్టపోయిన పరిశీలిన పెట్టి అయ్యా నమ్ముయంత్రి జరిగిన ప్రజ దేవ నమ్మకోయంత్రి జరిగిన ప్రాంతాలలో మరూడ్రామాల్లో ఉన్న కంటే బియ్య ప్రజలు అయ్యా నన్నుకోయంత్రి నేరు వాడలో ఉన్న తొడి ప్రజలను బట్టి వైపు చూస్తున్నాను అందించే సహా వరేవైన కుటుంబాలను పోషించు తండ్రి దయవాదారు మీరే తండ్రి అయ్యా పోషణ పోషణాధారంలో విన్నారు తండ్రి అయ్యా కృషిను అనుకరించండి సహాయం చేయండి అయ్యా నీ దగ్గర నీ పొప్పకై నీ చూస్తున్నాను తండ్రి సహాయం చేయండి పెండు గంట వేసినా దేవ పెళ్ళి తండ్రి నశించిపోతున్నా ఆత్మల బట్టి మీకు ఆగారు తండ్రి నా దేశాడు కోట్ల ముండిపోయింది ఇంకా నువ్వు తండ్రి సెలువు కార్యం సెలువులో మీరు చేసిన ప్రేమను ఆ యొక్క వారిని బట్టిని కోరుకుంటున్నాను తండ్రి కారణండి అయ్యా కార్యం తెలియడం కాకుండా మనం పిలుచుకుని అనేక ఎవరిని జీవితాలని చెప్పి అయ్యా నాశనం వైపు కథనం వైపు అయ్యా ఆత్మహత్యల ద్వారా వారిని తీసుకుంటుండగా అటు హృదయాల్ని అటు యొక్క ఆత్మల్ని కనికేమి నా ఉందో విమోచిస్తుండగా ప్రేమించండి ఆత్మకార్యం గురించి ప్రార్థిస్తున్నాను అండి వేరే మాధ్యమాల ద్వారా విధపడుతున్నటువంటి వాక్యానికి కొనుకంటే సిద్ధమైంది కానీ అనేది నడిపేది కానీ అయ్యాకు అయ్యాసంగా సిద్ధపరిచేది కానీ సహాయం చేయందుకు తిరగడానికి అరియాసనానికి ఏంటంటే ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ప్రభుత్వా ప్రజల మధ్యలో తండ్రి ఉన్నటువంటి విశ్వాసాలను బట్టి వారి కుటుంబాలను బట్టి వారి సంఘాలను బట్టి మీకు ఆచరించుకుంటున్నా అంశ ద్వారా ద్వారా తండ్రి అయ్యా ఒక సాక్షులుగా నిర్వలుగా వారిని బట్టి మీ కొందరు ఆచరించుకుంటున్నాడు అయ్యా నమ్మకో ఎంత సహాయం నమో తెలిసింది కృష్ణు తెలిసింది తోడుగా ఉండండి దేవ సాయం చేయమని అని యొక్క పాదాలు పట్టుకుంటున్నాను సాయం చేసుకుంటున్నాను గ్రెండ్ చేరుకుంటున్నాను తండ్రి రెంగుల గింజ రాజాన్ని చూస్తున్నాను తండ్రి మా జీవితంలో కూడా ద్వారా తెరలాగా అయ్యా మీ యొక్క రాజ్య విస్త మీ యొక్క రాజ్య విస్త్రం కొరకు పనిచేసే వారంగా సాయం చేయను తండ్రి రెంగుల గింజ రాజా ద్వారాలు తెరేలాగూ మీ యొక్క నిరాదరంలో తలపెట్టినటువంటి అయ్యా కార్యక్రమం గురించి అయ్యా దేవ్ మారడిమి పూర్తి వెళ్ళని ఆలోచించండి కానీ అయ్యా ఆలోచన చిత్తానుసారంగా ఉంటానికి సాయం చేయండి తండ్రి ఎవరు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎప్పటికెళ్ళాలి అయ్యాన్ని అధికారం ఆత్మ నడుపునడానికి గురించి అయ్యా మేము మా తిరిగితో ఎటువంటి ప్రయోజనం ఏంటంటే అది నష్టమేంటే అయ్యా మీరు నడిపించండి మీ కార్యం నేర్పించండి మీ పుట్టడానికి గురించి సమస్త మనం మీ అధికారానికి నేర్పిస్తుండగా సహాయం చేయాలి పెండికి మీ మేము ద్వారా వెతబడుతున్నటువంటి వాక్యం అయ్యా నువ్వు వ్యాపారం పుట్టిన గురించి తగ్గుతున్నటువంటి ప్రార్థిస్తున్నాం పెళ్లి తండ్రి పెండు గుడి జింటాయిగా ఏంట్రైస్త కుటుంబాలను సంపూర్తి సహాయం చేయండి కృష్ణించండి అయ్యా పెంచున తండ్రి ఒక తండ్రి ఆ యొక్క కుటుంబం నమ్మకం ఏంటండ్రి మాట్లాడినటువంటి విషయాలను బట్టి అయ్యా కుటుంబాన్ని లో ఉన్నటువంటి చిత్రాన్ని కార్యక్రమని వేసిన బంధిస్తున్నాం తండ్రి వారు ఎదురువురు తండ్రి అయ్యా నమ్మకం ఆయన తండ్రి నిన్న సేవించేట్లుగాను అయ్యా నమ్మకోవాలండి మీరు వచ్చేసి అయ్యా రక్షించబడి అయ్యా గొప్ప కార్యాలపై వాడుకోమని మీరు నాడుతుండగా సహాయం చేయండి విజయనగర్ లో జరిగినటువంటి ఆ యొక్క భారత సాక్ష్యాలపై మీ కొనున్నారు ఆ కుటుంబాలను పాశాన్ని రోజు పెట్టుకుంటుండగా మీకు సాక్షులుగా వాడుకోమని అనేక పదివారులను వైట్లాగిన కార్యాలను మరి వారి యొక్క జీవితాల కొత్త ప్రార్థిస్తున్నాయి ప్రేమ కలిగిన రాజా కలిగిందండ్రి యక్షవామి లేదేవా ఇంకో ఎంతగా ఎంతమంది అయితే అధిక ఉన్నారు అయ్యా ఎంతమంది అయితే ప్రార్థన వస్తుంది కలిగి ఉన్నారు కోరుకున్నారు వారిని బట్టిస్తున్నారు నమ్మకోండి రేచిపెట్టుకుంటుండే బట్టి అర్థకొని చేసుకోవాలని కుటుంబాన్ని గ్రహించండి ఎంత అయినా దగ్గర కుటుంబాన్ని గ్రహించుకొని ప్రార్థిస్తున్నాను అంకారు కుటుంబాన్ని రేపు పెట్టుకుంటున్నా సహాయం చేయండి కుటుంబాన్ని గ్రహించండి అయ్యా నమ్మకు ఏంటంటే మీ యొక్క సహాయం చేయండి తెచ్చుకుంటూ అయ్యా నమకు ఏంటంటే తగ్గించుకుంటూ మీ నామాన్ని వేది ఆ రక్షి మాత్రం బ్రతమాలి అదే వేడుకుంటున్నాను తండ్రి అదెలు యాస్తు ప్రభా మీకే వంద్రభా చిన్న కోరుకున్నాం ఇస్తు ప్రభా మీతో ఉందండి ప్రభా అదేళ్లు ప్రభావ ఇక్కడ మీరు వాక్యంతో మాట్లాడారు ఇస్తు ప్రభా ఆ వాక్యం ప్రకారం మేము జీవించాలా మేము కుడిగామా పడబోని వేయలేదు మన అదే విధంగా చేస్తు ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఎంతో పిల్లలు బిడ్డలందరూ వేస్తా వాళ్ళని ముట్టండి స్వస్థపరిచేయండి వాళ్ళకు ఉన్న ప్రతి అవసరాన్ని మీరు తీర్చేయండి మంచి ఆరోగ్య వల్ల మంచి స్వస్థత వలకు మీరు దయచేయండి వేస్తే ప్రభా ముఖ్యంగా చేస్తు ప్రభా నీ యొక్క రెక్కల కింద అందరినీ భద్రపరచుకోండి శుభ్రభావా మాకు ఎలాంటి వైరస్ రాకుండా మిమ్మల్ని మమ్మల్ని భద్రపరచుకుంటున్నారు శుభ్రబాబా ఎంతో మంది అన్ని బిన్నులు వేసు వానలో మీరు భద్రపరచుకోండి మీరు గొప్ప కార్యం మీరు జరిగించండి మరి ముఖ్యంగా ఎంతమంది అయితే నీ సేవ పరిచార్య చేస్తుర్రో వాళ్ళకి మీరు తోడు ఉండండి మన సేవ చేయబోతున్నారు ఆ రోజు కూడా మీరు తోడే ఉండండి ఎసుకు నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి మీరు రాకడానికి అందరు సిద్ధపడాలా శుభ్రవ మళ్ళీ అనేక సంఘాల శుభ్రవ ఎంతో నశించిపోతూనేస్తు ఎంతో మంది బాధపడుతూ లేబా ఆ బాధపడనిక వీళ్ళు గొప్పకారం మీరు జరిగించండి ప్రతి పాస్టాని మీరు ముట్టని స్వచ్ఛపరుచు ఫైనాన్స్ ప్రాబ్లమ్ తీసివేయండి వాళ్ళు చేసే పరిచయంలో మీరు తోడే ఉండండి సుప్రభా మరియు ముఖ్యంగా ఈ ఉగ్రత నుండి ప్రతి ఒక్క బిడ్డను మీరు కాపాడండి ఈ వైరస్ నుండి ప్రతి ఒక్క బిడ్డని మీరు స్వచ్ఛత పరచుడిస్ప వాళ్ళు అనేకలు వేస్తు ప్రభావ కాడి మొయ్యాలా ఎస్తు ప్రభావా నీ యొక్క సిల్వను మొయ్యాలా ఎస్తు ప్రభావా నీ ఎందుకంటే మీరు రక్తం పెట్టి మమ్మల్ని కొన్నారేస్తు ప్రభావ ఓ కృప గల తండ్రి నీకే వేనాది కొట్లాది వందనాలు వేస్తా నీ రాక మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను అమేన్ అమెన్ అమెన్ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపాన్ని దేవదేవీ వందనాలు స్తోత్రాలు ప్రభావ జీవం గల తండ్రి గొప్పదేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను చేయుడు తండ్రి సజీవుడవు తండ్రి ప్రభా నాయన ఏకరీతిగా ఉన్న దేవుడవ తండ్రి ప్రవ్వా నీ నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ అతి ముఖ్యముగా తండ్రి ప్రేమయుడు కరుణమయుడు కృపను అనుగ్రహించిన దేవుడవ తండ్రి నీ కృప లేనిది నాయన ఈ దినమున ఈ విధంగా కూడుకున్నలేము ప్రవ్వా సజీవు లెక్కల్లో ఉండలేం ప్రవ్వా నాయన మీ కృపకై నాయన వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం తండ్రి ప్రభా అల్పులము అయోగ్యులము తండ్రి ప్రభా పనికి మాలిన వారము అయినప్పటికీ తండ్రి మీ కృపను అనుగ్రహించి తండ్రి ప్రతి దినము నాయన మాతో సహవాసం చేస్తూ నాయనా రెండు చేతులు చాపుతూ తండ్రి ప్రభా దినమె ఎదురు చూస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మునుపు తండ్రి నాయన తెలిసి అనేక పాపములు తెలియక అనేక పాపములు చేసిన వారం తండ్రి నాయన ఈ సురజ మిమ్మల్ని గాయపరుస్తూ తండ్రి ప్రభా మరల మరల వేస్తూ బాహటముగా హింసిస్తూ తండ్రి ప్రభా ఎంతగానో తండ్రి అవమానపరిచి దూషించిన వారం ప్రభా ఇ మాకు తండ్రి ప్రభా నైనా కృపణ అనుగ్రహించి వెలుగులో మమ్మల్ని నిలబెట్టినారు ప్రభా ఆ పాతాళంలో మా కాళ్ళు కాళ్ళకు తండ్రి మమ్మల్ని నైనా సురక్షితమైన ఆయా మీ పరలోక సంబంధమైన దారులలో మమ్మల్ని నిలబెట్టినారు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ చిన్న ఈ దినంకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా నాయన మిమ్మల్ని మహిమపరస్తు సంతోషపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ నాయన మీ చిత్తాన్ని జరిగించే వారముగా మేము వందుటకు మాకు సహాయం దయచేయమని వేడుకొని తండ్రి నాయన ఆశ్చర్యమైన వాక్యములతో నాయన మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావాలో ప్రేమ సహనము ఓపిక అన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఏదో లోపం ఉన్నది ఆ యజమాలు ఏ విధంగా అయితే ఆ తువధర సంఘములు ఉండనిచ్చుకున్నారో మాలో కూడా తండ్రి అట్టి స్వభావము నాయనా అది కోపమా ద్వేషమా నాయన అది ఏది ఉన్న తండ్రి ప్రభా నాయన ఆ పులిసిన పిండి కొంచెం అయితే చాలు ముద్దంతయు నాయన చెప్పను కాబట్టి తండ్రి ప్రభా నాయన మేము మమ్మల్ని మేము పరీక్షించుకోనొచ్చు ప్రతి విమర్శ మా మీద మేమే చేసుకొని ఆత్మవిమర్శ చేసుకునే వారంగా మేము ముందుటానికి సహాయం చేయండి ఆయన మీ బలిష్టమైన చేతి కింద నాయన దీన మనస్కూలమై ఉండటం మాకు సహాయం చేయండి నాయన తగ్గింపు స్వభావం మాకు దయచేయండి తండ్రి ప్రభా నాయన ఈ సురాజ అంత్య దినవుల చేరిన మా జీవన ప్రయాణం తండ్రి ఆయన మీరాకడకై ఎదురు చూస్తుంటున్నాం ప్రభా సహాయం చేయమని వేడుకొని చుంటున్నాం తండ్రి ఆయన మీరు ఆకడలో తండ్రి ప్రభా నాయన ధైర్యంగా నిలిచినట్టుకు నాయన ఈ ప్రయాసంత పూర్తి చేసుకునే వారంగా ఉండటం చేయండి మేము వెలుగుతూ అనేకులను వెలిగించే వారంగా ఉండటం చేయండి తండ్రి మాలో ఉన్నటువంటి ఆ క్రియలు చేడుక్రియలు అవమానకరమైనవి ఏవైతే ఉన్నాయో మీకు వ్యతిరేకమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ సున్నామంలో వెళ్ళిపోను గాక తండ్రి సంపూర్ణ సమర్పణ జీవితం కలిగి తండ్రి ప్రభా వాక్యాన్ని గ్రహింపు తండ్రి క్రైస్తవులమని నాయన పుట్టినందుకు దీవించండి ఆశీర్వదించండి ప్రభా నాయన అంత్యదినములలో అపాయకరమైన కాలములు తండ్రి ప్రభా నాయన యుద్ధములు నాయన తెగుళ్ళు వీటన్నిటిలో ప్రయాణిస్తుండగా బహుధైర్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా బ్రతుకు క్రీస్తే చావైతే లాభము అనే విధంగా మేము ఇంకాను త్రీ ప్రభా అనేకులు ఎదుగుత మాదిరికరకంగా బ్రతకాలి ప్రభా నాయన కుడియడములకి తొట్టిలేక తండ్రి ప్రభా ఆ మహా ఆకాశము నుంచి మరలా కిందికి పడిపోకుండా తండ్రి ప్రభా నాయనా ఈ సురజ ఈ లోక స్నేహాన్ని నాయనా మేము దాన్ని వ్యతిరేకించు తండ్రి ప్రభా మనుషులను మెప్పుపరచే విధంగా కాక తండ్రి ప్రభా నాయన ఈ సురజ మీతో సన్నిహిత్యం కలిగి తండ్రి ముందు కొనసాగి మేము ఉండాలి ప్రభా మా యొక్క దురాశలను ఈ యొక్క పాపపు శరీరాన్ని మేము గెలిచే వారముగా ఉండాలి ప్రభా నైనా సురజ ఇచ్చిన అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలి ఎంతో కృప ఇచ్చి ప్రతి దినం మాకు అవకాశం ఇస్తూ వస్తున్నారు ప్రభా ఈ ప్రార్థనలోనే కాక తండ్రి ప్రభా మనిషిల ముందు కాక తండ్రి మా యొక్క జీవితాన్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకునే వరముగా అది క్రియల రూపంలో ఉండటం మాకు సాయం చేయండి బలపరచండి దీవించి ఆశీర్వదించమని వేడుకొని అదే విధంగా తండ్రి జాస్వాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆ బిడ్డలో ఉన్న ఆ యొక్క మానసిక ఒత్తిడిని కూడా తొలగించండి ప్రభావ కిడ్నీలను ముట్టండి కళ్లను ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి బలపరిచి దివించి ఆశీర్వదించండి కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయండి అదే మరిగా నాయన ఆ యొక్క భుజము నాయన ముట్టమని సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకొని షుగర్ ని కంట్రోల్ చేయమని వేడుకొని వచ్చున్నాం పరిపూర్ణ సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా నాయన మీ దాసరాల్ని ప్రొటెక్షన్ చేయమని వేడుకొని తండ్రి ప్రభా కుటుంబానికి ధైర్యం దయచేయండి అదే విధంగా శ్యామాన్న గారు వాళ్ళ అమ్మగారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా నాయన విప్రయమాని ఏసు కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ ఓదార్పును మీ ఆదరణను దయచేయండి ప్రభా బలపరచండి ప్రభా ఆయన గొప్ప కార్యాలను జరిగించండి ప్రభా అదే మరిగా కోవిడ్ బాధితులు వలస కూలీలు రైతులు వరద బాధితులు తండ్రి నాయన వీరిని మీ చేతులకు అప్పజెప్పు తండ్రి వీరికి సంపూర్ణ రక్షణ దయచేయండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి రెండంతల ఫలములను దయచేయండి ప్రభాయన ఈ సయా వందనాలు స్తోత్రాలు ఎస్ఎంఎస్ ఈమెయిల్ ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలలో గొప్ప కార్యాలను జరిగించండి ప్రభా అదే విధంగా మారుమూల ప్రాంతాలలో జరుగుతున్న సేవలను జ్ఞాపకం చేసుకోండి ఆయన అదే మారిగా ఆయన ఈ నెలలో వెలనయ్య ఉంటున్న ఆ తండ్రి ప్రభా అవుట్ రీచ్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మీ చిత్తానుసారంగా మీ చిత్త ప్రకారంగా అక్కడ కార్యములను జరిగించండి వెళ్ళి చుండగా వచ్చి చుండగా ఉంచండి ఆయన అక్కడ కేవలం ఆత్మలు రక్షించబడునట్లు కార్యములను జరిగించండి ప్రభా గొప్ప కార్యాలను చేయమని వేడుకొని చుంటున్నాం నేను టీమ్ ఉన్న ప్రతి సభ్యుల్ని మీ చేతిలో కప్పజెప్పుతూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభా మీ ప్రియ కుమారుడు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సమీముల ప్రభావించగన మరోసారి మీకు ఇచ్చిన టైం ఎంత వదనాలు అయితే కృపగల తండ్రి మహోన్నత రఘు తండ్రి మీకే వదనాలు సమస్త ఘనత మహిమా ప్రభావాల ప్రవ్వ జాగ్రత్తగా మీ యొక్క వాక్యాన్ని పరిశీలించేలాగన మా కళలు అనుగ్రహించండి తను మళ్ళీ మనసు అనుగ్రహించండి అనుగ్రహించండి నేను మీకు పరిశుభాత్మాభిషేకం నూతనంగా అనుగ్రహించండి తండ్రి ప్రతి దినం తన నూతనంగా యొక్క రూపాయలు నడిపించడం దిన యొక్క నడిపించండి వైరస్ బారిన పడకుండా మా బిల్లు అందరినీ కాపాడమంట ఆదేశమంతండి నీతి సత్యని ధైర్యంగా ప్రకటించాలి ఎంతగా నడిపించాలా ముఖ్యంగా త్వరగా గొప్ప జనము ఆయన తనమల్ని బుడ్డలు చిక్కబడిన త్వరగా వాళ్ళని బయట తీసుకొచ్చి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండికి పోతున్నారు ప్రభు మళ్ళా బానిసలాగా ఒక ప్రభు వారిని బానిస నుంచి మేము బయట తీసుకున్న వాళ్ళు ఈసారి ఆ సేవ మీరు మాకు అపగించినారు నేను ధైర్యంగా యొక్క పర్చుకుడుతో పోరాని ఏదో పొడి గురించి మాతో మాట్లాడనారు ప్రభుత్వం ఆ రీతిగా జీవించాలని నేను అవును ప్రభావం భూ ప్రవర్తన్ మని తని చేసే విషయంలో తని మనీ విషయం గురించి మీరు మాతో మాట్లాడన ప్రభావం జాగ్రత్తగా మేము వాటిని పాటించడానికి తయారా మీరు ఆపడితే సమీపం ఉంటుండగా త్వరగా సిద్ధపడాలని సిద్ధపరచలా అటువంటి యేసు క్రీస్తు నా నా ప్రాజెక్ట్ నందీ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా సెజడన్న సరే సెజడన్న రైట్ లాగా ఆ సెజడన్న